శృంగన్ నోతి సాగరీమణాధిపత సదాశివసా శంకరాచార్యమస్చార్య వందే గురు పరంపరాయమే వాక్ ప్రాణశ్ర ప్రముఖో బలమింద్రియాణి సర్వాణి ్రహ్మ పనిషదా బ్రహ్మ నిరాక్యా్రహ్మ నిరాకరోత్ అనిరాకరణస్య ఉపనిషత్సు బ్రహ్మాస్ ఓ అధీ భగవతి హోపసస సనత్కొమాదోవాచేథీదా క్ష్యామీ స ఏడోధ్యాయానికి ఆరోధ్యాయుతో ఉండే సంబంధం అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం సంబంధ భాష్యం సో పలు విధాలుగా శంకరులు ఆ సంబంధాన్ని నిరూపించుకుంటూ వచ్చారు సో నారదో దేవర్షి కృతకర్తవ్యసర్వ విద్యోపి సన్ అనాత్మజ్ఞాచు వక్తవ్యం అన్య అల్ప విద్యంతు అకృతపుణ్యాతిశయ అకృతాథ ఇది అంటే చూడండి మానవుని జీవితంలో శోకము గలదు శోకము ఉన్నది భగవద్గీత కూడా అదే బేసిస్ మీద ఆరంభమవుతుంది అశోచ్యానందు శోచస్ మనం చూసాం శోకమోహములు అర్జునుని జీవితంలో ఉన్నది ఆ కారణం చేతనే అతను దుఃఖించినాడు మానవుడు దుఃఖిస్తున్నాడంటే ఆ ఈ విషయమంతా నేను భగవద్గీత రెండో అధ్యాయంలో చెప్పాను అయినా ఒకసారి గుర్తు చేసుకున్నా ప్రతి వాడు ఉంటాడు ఒకప్పుడు దుఃఖం భోరుమని ఏడ్చిట్లా ఉంటుంది అంటే చాలా గ్రోస్గా స్థూలంగా పది మందికి కనపడేట్లా ఉంటుంది ఇంకోప్పుడు చాలా సూక్ష్మంగా ఉంటుంది సూక్ష్మంగా ఉన్నప్పుడు పైకి కనపడతుంది అది వాళ్ళని ఏకాంతంలో కలిసి వారి హృదయంలో మాట చెప్పమంటే అప్పుడు ఆ దుఃఖం అంతా బయటకు వస్తుంది సో ఈ విధంగా స్పష్టంగా దుఃఖిస్తున్నట్టు కనపడుతున్న వాళ్ళు ఎలాగూ దుఃఖిస్తూనే ఉన్నారు ఏ దుఃఖం అన్నట్టుగా సూటు ఊటు వేసుకునేటోట్లు చక్కగా ఉల్లాసంగా కార్ల్లోనూ వాటిల్లోనూ ప్రచారాలు విహారయాత్రలు చేసేస్తున్న వాళ్ళు కూడా దుఃఖిస్తూనే ఉంటారు సూక్ష్మ రూపంగా దుఃఖం ఉంటుంది అసలు దుఃఖం ఉందన్నదానికి నిదర్శనం ఏమిటంటే ప్రతి మానవుడు కూడా ఆనందం కోసం అన్వేషిస్తున్నాడో లేదా అన్వేషిస్తున్నా అంటే అర్థం ఏంటండి దాని అర్థం ఏంటండి అంటే ఆనందం లేని దానికోసమే కదా అన్వేషణి ఉన్నదానికోసం ఎందుకు అన్వేషిస్తుంది నువ్వు మంచినీళ్ళు ఎక్కడ మంచినీళ్ళు ఎక్కడన్నా అడుగుతున్నాడు అనుకోండి దాని అర్థం ఏంటి దాహం వేస్తోంది దాహం తాగేసిన తర్వాత అక్కడు శుభ్రంగా దాహం తగ్గిపోయిన తర్వాత మంచినీళ్ళు ఎక్కడ మంచినీళ్ళు ఎక్కడన్నా అడగడు కదా అదేవిధంగా మానవుడు ప్రతి వాడు ఆనందమును అన్వేషిస్తున్నాడు అంటే దట్సా అదే ఎవరిబడి సీకింగ్ హ్యాపీనెస్ అదాని అర్థం ఏంటంటే ఎవరిబడి అన్ హ్యాపీనెస్ సూక్ష్మంగా ఉంటుంది అన్ హ్యాపీనెస్ అది శోకము అయితే ఈ శోకానికి హేతు ఎక్కడా అన్న దగ్గరే పెద్ద సమస్య శోకానికి మనం చూడబోతున్న తర్వాత మంత్రంలో శోకానికి హేతు ఎక్కడంటే ఇప్పుడు చదువుకోనివాడు ఏమనుకుంటాడంటే చదువుకుంటే దుఃఖాలు ఉండవు కదా అనుకుంటాడు కానీ మరి చదువుకున్నవాడు దుఃఖాలు పొందుతూనే ఉన్నాడు ధనం లేనివాడు ధనం ఉంటే దుఃఖాలు ఉండవనుకుంటాడు ధనం ఉన్నవాడు దుఃఖాన్ని పొందుతూనే ఉన్నాడు తర్వాత చదువు ధనం ఉండి దుఃఖాన్ని అనుభవిస్తున్నవాడు మనకి గ్రహముల ఆనుకూల్యం ఉంటే దుఃఖం ఉండదు అనుకుంటాడు గ్రహముల ఆనుకూల్యం ఉన్నవాడు దుఃఖిస్తూ నా మాట కూడా రాబోతోంది వాడు దుఃఖిస్తూనే ఉంటాడు సో ఈ విధంగా అనే పలు విధముల కారణాలని దుఃఖానికి చూపిస్తూ ఉంటారు దుఃఖము ఉన్నది భగవాన్ బుద్ధుడు దుఃఖము ఉన్నది నెంబర్ వన్ నెంబర్ టూ దుఃఖమునకు కారణము గలదు మూడు దుఃఖమునకు గల కారణమును నివారించుట సంభవమే మూడో పాయింట్ నాలుగు దుఃఖ కారణమును నివారించుట ద్వారా మానవుడు మోక్షమును పొందవచ్చును ఇవి ఆయన నాలుగు తెలుసుకోవచ్చు బుద్ధుడు బోధ బోధి వృక్షం దగ్గర కూర్చొని తపస్సు చేసి కనుక్కున్న సత్యాలు ఈ నాలుగుని ఆయన కళ్ళు తెరిచి ఏమి కనుక్కున్నావాయా సత్యం అంటే ఇవి చెప్పాడా దీన్ని బట్టి మీరు కాబట్టి దుఃఖమునకు కారణము కారణమేమిటి కారణమేమిటి అంటే అనాత్మజ్ఞత్వా ఆత్మజ్ఞానము లేకపోవట చేతనే శోచస్వరూపము ఎడల సరైన అవగాహన లేకపోవడం చేత నేను నేను అనే పదము యొక్క వాస్తవమైన అర్థం వ్యక్తికి తెలియని కారణంగా ఆ నేనుని పలు విధాలుగా భ్రాంతి కొడుతో నేను ఫలానాని నేను ఇది అని నేను అది అని మనిషి పొరపాటు ఆ పొరపాటు కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు శోక మోహములు ఈ ఈ సమస్య నారదుడికి తప్పలేదు అనాత్మజ్ఞత్వాత శుశోచయుగా నారదుడికి తప్పకపోతే ఇక సామాన్యులం మనం అల్పులము అల్పవిత్తు జంతు మనకి తెలుసున్న లోపిస్తారంత పుట్టి మరణించటానికి సిద్ధంగా ఉన్నాము దేహ దేహాభిమానంతో ఎక్కువ పుణ్యం నారదురు చేసుకున్నంత పుణ్యం చేసిన వాళ్ళం కాదు మనము కృతార్థులం కాలేకపోయినాము అని చెప్పడంలో ఆశ్చర్యమే కాబట్టి ఎంతటి వాడైనా ఆత్మస్వరూపము తెలియనిదే వాడు కృతార్థుడు కాదాలడు అనే ఆత్మవిద్య యొక్క మహిమనే ఆ విధంగా ఈ ఆఖ్యాయిక ద్వారా స్థుతించినట్లయింది త్యాగరాజస్వామి కీర్తనో ఉంది ఎంతటి వారైనా ఏమీ చేసినా ఏదో ఇది రాముని భక్తి లేకపోతే సుఖశాంతులు లేవు అంటూ ఏదో చెప్తారు దాంతులైన వేదాంతులైనా అంటూ ఏదేదో చెప్తారు శాంతములేక సౌక్ష లేదు శాంతము అంటే మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం పొందుతాడు మనిషి అక్కడ శాంతము అంటే అది చెప్తారు శాంతో దాంత ఉపరత స్థితిక్షుఃాంతము లేదు ఆ మానసికమైనటువంటి సత్వగుణ శాంతి అంటే స్వరూపభూతమైన శాంతి శాంతి రెండు రకాలు ఒకటి చాలా అల్పంగా వచ్చిపోయేటువంటి శాంతి అలా వచ్చి ఇలా పోయేటువంటి శాంతి అది ఎలాగంటే ఎక్కడా గొడవ ఏం లేకుండా ఏదో అడవికో లేకపోతే పిక్నిక్ ఎక్కడికో వెళ్లిపోయి అక్కడ ఏకాంతంగా ఎవరు లేని చోటు కూర్చున్నారనుకోండి శాంతంగా ఉంది కానీ ఆ శాంత ఎంతసేపు ఉంటుంది కాఫీ గుర్తు వచ్చి ఎంతవరకు పిక్నిక్ వెళ్లినప్పుడు కాఫీ గుర్తు వచ్చింది అనుకోండి కాఫీ అక్కడ అడవిలో కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఫ్యాస్టర్లో కోసం పట్టుకెళ్తే పర్లేదు అడవిలో కాఫీ పట్టుకెళ్ళలేదు అనుకోండి కాఫీ తాగాలనిపి అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉంది ఎక్కడా గొడవలేదు సెవెన్ పాయింట్స్ ఎక్స్టర్ దగ్గర అంతా గోలా ఎంత కామ్ గా ఉంది శాంతంగా హాయిగా ఉంది అంటాడు అని పది నిమిషాల తర్వాత ఒక కప్పు కాఫీ తాగాలు అంటాడు కాఫీ తాగాలంటే లేదు ఇక్కడ కాదు అయితే పద అప్పుడు వచ్చేస్తాయి అక్కడతో ఆ శాంతం ఆకారం శాంతం కాదు చాలా బ్రిటిల్ అంటే అలా ముక్కుంటే విరిగిపోయి శాంతి అలాంటి శాంతి కాదు స్వరూపభూతమైన శాంతి అంటే బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఇలా నిరంతరము శాంతావస్థలో ఉండేటువంటి అదే ఆత్మజ్ఞానం అంటే అదే అది లేకుండా వాడు దాంతులైనా వేదాంతులైనా శాంతము లేక సౌక్షము లేదు కాబట్టి దీని అభిప్రాయం ఏమిటంటే ఆత్మస్వరూపము యొక్క ఒక ఉకింత అవగాహన ఉండాలి ఓ పిసరంత అవగాహనైనా లేకుంటే మనిషి శోకమోహాల నుంచి బయటపడలేడు ఎంతటి వాడైనా ఎంతటి వాడైనా మీరు అదా ఆలోచించుకోండి ఎంతటి వాడైనా ఎంతటి మహాపండితుడైనా కూడా ఆత్మస్వరూపము యొక్క కొద్దిపాటి అవగాహన ఉండితేరా అక్కడి నుంచే మనిషి యొక్క ఉన్నతి వికాసము ఆరంభమవుతుంది కాబట్టి ఆఖ్యాయిక వల్ల ఆ సంగతి ఒక్కటి కథ యొక్క ప్రయోజనం కథ యొక్క ప్రయోజనాన్ని చూస్తూ ఉన్నాం ఇంకా ఏమిటంటే కథ యొక్క ప్రయోజనం అందాము అథవా నాణ్యదాత్మజ్ఞానాత్ నిరతిశయశ్రేయస్సాధనం అస్తిత్ ప్రదర్శనాథం సనత్కు నారదాఖ్యా ఆరే లేకపోతే ఇంకో రకంగా మీరు చెప్పచ్చు యొక్క ప్రయోజనాన్ని మరో రకంగా చెప్పచ్చు అథవా ఆత్మజ్ఞానా నిరతిశయశ్రేయస్సాధనం అన్యత్ నాస్తి అది అన్వయం ఆత్మజ్ఞానము కంటే గొప్ప శ్రేయస్సాధనము శ్రేయస్సు అంటే మంచి హితము మనిషికి హితాన్ని చేసేది శ్రేయస్సు మనిషికి ప్రీతిని కలిగించేది ప్రేయస్సు హితం చేసేది వేరు ప్రీతిని కలిగించేది వేరు ఐస్ క్రీమ్ ఉందనుకోండి హితాన్ని చేయదు అహితాన్ని చేస్తుంది కానీ ప్రీతిని కలిగిస్తుంది అలాగే మనం మనకి విషయంలో రూల్ ఒకటి ఉండే మీకు చక్కగా నచ్చుబాటు అయ్యి మీకు బాగా రుచిగా ఉండేటువంటి ఆహారం ఏదైతే కలదో అది ఆరోగ్యానికి భంగకరం ఆరోగ్యకరమైన ఆహారం ఏది కలదో అది రుచి పచి ఉండదు ఇది రూల్ ఇది ఇది శాస్త్రం ఇది దీనికి ఇంకా ఎక్సెప్షన్స్ ఏం లేవు చాలా బాగుందండి డిష్ అంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు అన్నం మల్లె పూలలో ఉందండి అన్నం అంట అది మంచిది కాదు ఆరోగ్యానికి చాలా అనారోగ్యం చేస్తుంది దానివల్ల సో ఆ విధంగా కాబట్టి చాలా రుచిగా ఉంటే దాన్ని ప్రేయస్సు అంటారు శ్రేయస్సు శ్రేయస్సు అని ఏది శ్రేయస్సు అది ప్రేయస్సు కాదు కఠోపనిషత్తు మీరు చదివారు కాబట్టి శ్రేయస్సులు అనేకం ఉన్నాయి కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది నిరతిశ్రేయస్ శ్రేయస్ సాధన ఇంతకంటే గొప్ప శ్రేయస్సు మరొకటి లేదు రోజు ఎక్సర్సైజ్ చేశారనుకోండి శ్రేయస్సే అయితే నా కొద్దిగా డబ్బు బ్యాంకులో కుదువ పెట్టారనుకోండి అది శ్రేయస్సే ఇవన్నీ మరి శ్రేయ పుణ్యం చేసుకుంటే శ్రేయస్సే దానం చేస్తే శ్రేయస్కే ఇలాగ చాలా శ్రేయస్సులు ఉన్నాయి అలా కాదు నిరతిశయ శ్రేయస్సాధనం ఇంతకంటే గొప్ప శ్రేయస్సాధనము మరి ఒకటి లేదు అని అని మీరు చెప్పదగదు ఒక్కటే ఉన్నది దాని పేరే ఆత్మజ్ఞానము ఆ విషయాన్ని ఈ కథ ద్వారా ఇచ్చేతత్ ప్రదర్శనార్థం కాబట్టి ఇతరములైన శ్రేయసాధనముల వెంట పరుగులు తీసుకో వాటిలోనే మొత్తం జీవితం అంతా గడిచిపోకూడదు సాధారణంగా జనులు శ్రేయస్సాధనాన్ని పరిస్థ్యూ చేస్తూ ఉదాహరణకి తీర్థయాత్రలు చేస్తారు తర్వాతేమో ఏదో ధర్మాలు చేస్తారు అక్కడితో దాటిస్తారు ఈ స్పిరిచువల్ ఫీల్డ్ లో ఈ విద్యలో వచ్చిన సమస్య ఏంటంటే ఎక్కడైనా అయిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది సో ఉదాహరణకి నేను ఎరుగుదును ఒక సమాజంలో ఒక వర్గంలో అభిప్రాయం ఎలా ఉంటుందంటే నాకు తెలిసి కొంత కొంతమందిలో అభిప్రాయం ఏంటంటే పెద్ద వయస్సు వచ్చాక పెద్ద వయసు వచ్చేదాకా మనం ఎలా జీవించాం ఏం చేసామన్నది ఇంపార్టెంట్ కాదు ఎలాగైనా జీవించవచ్చు వీడి తల వాడికి పెట్టి వాడి తల వీడికి పెట్టి అన్ని వేషాలు వేయవచ్చు పెద్ద వయస్సు వచ్చిన ఒక్కసారి కాశీ వెళ్లి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసేసి వెనక్కి వచ్చేసి కాలాష్టకం అని పేరు పెట్టి ఓ చిన్న పూజ ఏదో చేసి మనకు కావలసిన బంధువర్గానికి మాత్రమే ఇంక ఉడోవాళ్ళకు ఏం కావలసింది మనకు కావలసిన బంధువర్గానికి పది మందికి భోజనం పెట్టేసి ఓ కొంత డబ్బు ఖర్చు పెట్టేసి ఐదు ఖర్చు పెట్టేస్తే అయిపోయింది ఇంక మేము దేహత్యాగం చేసేసి స్వర్గానికి వెళ్ళిపోవడానికి సిద్దంగా ఉన్నాము ఇంక చేయాల్సిందేం మిగిలి లేదు ఇంకా ఉద్దాన ఎవరికి అనే అభిప్రాయంలో ఉంటారు కొద్ది రోజులు ఉంటుందో అభిప్రాయం తర్వాత మళ్ళీ ఆ వెళితే అలాగే కనుక కొనసాగుతూ ఉంటుంది కాబట్టి అది శ్రేయస్సాధనమే మంచిది అది కానీ నిరతిశయ శ్రేయస్సాధనం కాదు కాబట్టి మానవుడు ఏదో ఒకసరంత శ్రేయస్సాధనాన్ని పట్టుకుని దీంతో మనం కృతార్థమైపోయామని అనుకుంటే అదే పొరపాటు కాబట్టి నారదుని యొక్క వృత్తాంతాన్ని నారద సనత్కుమార సంవాద రూపమైన వృత్తాంతాన్ని బట్టి మనకి ఏమి నిర్ధారణ అవుతుందంటే ఆత్మస్వరూపాన్ని తెలియనంత వరకు వాడు సర్వోత్కృష్టమైన శ్రేయస్సాధనాన్ని ఇంకా పట్టుకోవటం తర్వాయే ఎన్ని గొప్ప యజ్ఞ యాగాదులు క్రతువులు దానాలు ధర్మాలు పుణ్యాలు ఎన్ని చేసినా ఇవన్నీ ఎంత గొప్పవైనా వాటి వల్ల శ్రేయస్సు కలిగే మాట వాస్తవమే అయినా అన్నిటికంటే సర్వోత్కృష్టమైన శ్రేయస్సాధనము ఆత్మజ్ఞానము ఈ విషయాన్ని మనం ఈ ఉపాఖ్యానంలో తెలుసుకుంటాము అందుకోసం ఈ విషయాన్ని నిరూపించటం కోసం నారద సనత్కుమార ఆఖ్యాయిత ఆరంభింప ఆరంభం అవుతోంది ఏనా సర్వ విజ్ఞాన సాధన శక్తి సంపన్న నారదస్య దేవృషే శ్రేయో నూవా అలా ఎలా చెప్పగలరు మీరు ఆత్మజ్ఞానము కంటే శ్రేయస్ సాధనము మరొకటి లేదు ఇదే సర్వోత్కృష్టమైన శ్రేయస్సాధనము అంటే శ్రేయస్సు యొక్క సాధనము అని ఎలా చెప్పగలుగుతూ ఉంటే ఏనా దేనిచేతనకే ఎందుచేతనగా సో అలా ఎందుకు చెప్పగలిగామంటే నారదుడు ఉన్నాడు దేవర్షేహ నారదశ అపి నారదుడి కూడా నాలుగుదంతటి వాడికి దేవఋషి అయిన నారదుదంతటి వాడికి ఆయన ఎటువంటి వాడో తెలుసునండి సర్వ విజ్ఞాన సాధన శక్తి సంపన్నుడు సర్వ విజ్ఞానములు ఆయన దగ్గర ఉన్నాయి ఆ లిస్టు చెప్పబోతున్నాడు ఆయన ఆయన చదువుకున్న విద్యలన్నీ బయోడేటా ఇవ్వబోతున్నాడు బయోడేటాలో మేము ఇచ్చదేమో వచ్చేమని ఆ లిస్టు చాలా రాస్తారు బయోడేటాలో రాసేపుడు ఎలా రాస్తారంటే ఎప్పుడో పదహారు ఎక్కడో రాజమండ్రిలోనో విశాఖపట్నంలోనో ఎక్కడో వేద సభలో పాల్గొన్నాడు అది కూడా రాస్తారు అలా నా వేదసభలో పాల్గొన్నాము ఆ రకంగా కొంతమంది రికార్డు పెట్టుకుంటారు వాళ్ళు మామూలుగా ఎప్పుడు ఎక్కడ అకాడమిక్ అన్న గంధము అంటే అకాడమిక్ లక్షణము ఒక్క పిసరంతా ఉన్నా కూడా ఆ రికార్డు భద్రం చేయడం తెలుగుదాటలు మరి అలాగే ఉంటాయి రికార్డు భద్రం చేసుకోవాలి రికార్డు భద్రం చేసుకోవచ్చు తర్వాత బాధపడాలి ఇదో ఈ కాగితం లేదు ఆ కాగితం లేదంట పూలంతా తిరుగుతూ ఉండాలి రికార్డు భద్రం చేసుకోవటం అవసరం ఆ తెలుగుదాట లేకపోతే యూ హ్యావ్ టు పే ప్రైజ్ పని ఎనివే ప్రతి పీస్ ఆఫ్ పేపర్ రికార్డు చేస్తాను నేను ఒక ఆయన బయోడేటా చూసి ఆశ్చర్యపోయింది నేను ఏవేవో కాన్ఫరెన్స్లు అటెండ్ చేస్తూ ఉంటాను ఇక్కడికి వెళ్తూ ఉంటాను అక్కడికి వెళ్తూ ఉంటాను నేను మాట కూడా ఇక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానని అనను కూడా అన్నాను నేను అలాంటిది చాలా ఇంత చిన్నదానికి కూడా వెళ్లి రికార్డు భద్రం చేయడం దట్ ఈస్ మెన్షన్ ఇట్ ఈస్ నెసెసరీ యూ నీడ్ టు హ్యావ్ ఇట్ సో ఎనీవే చాలా బయోడేటాను బిల్డప్ చేస్తారు నారదుడి బయోడేటా మనం చూడబోతున్నాం అంతటి సర్వ విజ్ఞానము కలవాడు తర్వాత సాధన సంపత్తి కలవాడు అంటే బ్రహ్మచారి నారదుడు బ్రహ్మచారి తపస్సంపన్నుడు నిరంతర పరమేశ్వర నామ స్మరణ శీలి ఈ విధంగా అనేకములైన భక్తి పుణ్య సాధనముల సంపన్న కలవాడు తర్వాత శక్తి సంపన్నుడు దేవలోకాల్లో ఆయన అల్ల చేస్తూ ఉంటాడు ఇన్ని ఉండి కూడా నారదుడికి శ్రేయస్సు కలుగలేదు సుషో ఆయన తల దుఃఖిస్తూనే ఉన్నాడు ఇంకా ఏదో ఇబ్బంది ఏదో వెలితి ఏదో లోటు సుషో సో ఇంకా దుఃఖిస్తూనే ఉన్నాడు అంటే అర్థం దానర్థమేంటి ఆత్మజ్ఞానము కలవాడు కాకపోవట చేతనే ఆ విధంగా జరిగింది తరువాత ఏనా ఉత్తమాభిజన విద్యావృత్త సాధన శక్తి సంపత్తినిమిత్తాభిమానం హిత్వా ప్రాకృత పురుషవత్ సనత్కుమారముపసాద ఎందుచేతనైతే నారదుడు సనత్కుమారుడి దగ్గరకు ఉపససాద అంటే ఉపసదనము చేసినాడు ఉపనయనము ఉపసదనము ఉపనిషత్తు ఈ పదాలు మీరు విని ఉంటారు ఇంతకుముందు నేను గుర్తు చేశాను మళ్లీ చెప్తూ ఉంటాను ఉపనయనం అంటే గాయత్రి మంత్ర ఉపదేశం చేయటం ఉపదేశము ఇవన్నీ ఉప దగ్గరికి తీసుకెళ్ళడం ఉపసదనము ఉపనిషత్ అంటే మనకు అర్థం తెలుసు ఉప సదనము అంటే ఉప అంటే దగ్గరకు వెళ్ళుట సదనము సమీపించుట దగ్గరకు వెళ్ళుట ఎవళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు విద్యార్థి గురువు వద్దకు వెళ్ళుట దీన్ని ఉపసదనము సో నారదుడు ఇట్టి ఉపసదనాన్ని అంటే ఎలాగ ఎలా చేశాడంటే ప్రాకృత పురుషవత్ సామాన్య మానవుడు కామన్ మ్యాన్ అని అర్థం ప్రాకృత అంటే అజ్ఞాని అజ్ఞాని అయిన మానవుడు గురువు దగ్గరికి ఎలాగైతే అయా ఆత్మస్వరూపాన్ని మేము తెలుసుకుంటామో మీరు మాకు ఏదైనా చెప్పండి అని ఎలా అయితే వెళ్తారో అలా వెళ్ళాడు ఆయన వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడంటే నారదుడు అభిమానాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అభిమానాన్ని విడిచిపెట్టి అభిమానము అంటే నేను ఇంతటి వాడిని నేను అనే భావన దేహము దేహానికి సంబంధములైన విషయంలో నేను అనే భావన అలాగే నాది అనే భావన ఈ రెండింటికి అభిమానము అని పేరు నేను చాలాసార్లు చెప్పాను అహం మమ సో అనాత్మ వస్తువుల ఎందు అహం అనే భావన కలిగి ఉంటే దాన్ని అభిమానం అంటారు అహం భావన అలాగే మమ భావన అహంకారము మమకారము వీటికి అభిమానము పేరు ఈ అభిమానాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి లోకంలో చాలా అభిమానపూర్వకంగా వెళ్తారు ముఖ్యంగా ఉంటుంది మానవ స్వభావం అలా ఉంటుంది ఎవరిని వేలెత్తి చూపించడం అంత తాత్పర్యం కాదు విషయం అలా ఉంది కాబట్టి చెప్తున్నాను కొంతమంది మేము బాగా సంపాదించాము ఇప్పుడు వేదాంతం నేర్చుకుందాము ఈ సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మనము వేదాంత అధ్యయనానికి వినియోగించవచ్చు గురువు గారికి ఏదైనా ఇవ్వచ్చు అని ఇలాగంటే దృష్టికోణంతో దాన్ని సంహవ్ ఆ వేదాంత అధ్యయనాన్ని రిచెస్ కి ముడిపెట్టి ముందుకు అడుగు వేసే ప్రమాదం ఉన్నది తప్పేం కాదు తప్పని పాయింట్ కాదు సంహం ధనము వేదాంతం మనం ధనాన్ని కొంత ఖర్చు పెట్టచ్చు వేదాంత జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని అనుకుంటే పొరపాటు ధనాన్ని ఖర్చు పెట్టడం వరకు మంచిది ఖర్చు పెట్టాల్సి అనమాట కానీ అభిమానంతో అడుగు ముందుకు వేయకూడదు నేను ధనం ఖర్చు పెట్టగలవాడను అనే అభిమానంతో అడుగు ముందుకు వేయకూడదు అలాగే ఇంకో హడుగున్నాడు నేను సంస్కృతం బాగా అధ్యయనం చేసే పండిత్యం వ్యాకరణం చదివాను తర్కం చదివాం ఇంత పాండిత్యం వచ్చిన తర్వాత ఇంక వేదాంతం ఒక్కటే కదా చదవాల్సింది నేను చాలా మంది నేర్పుతున్నాను అటువంటి వాళ్ళు నాలుగు శాస్త్రాలు చదివేసినా ఇంకొక శాస్త్రం మిగిలిపోయింది అది కూడా చదివేద్దాము అది ఏమిటంటే ఆ శాస్త్రం ఏమిటండి అంటే వేదాంత శాస్త్రం చాలా నాకు తగులుతూ ఉంటారు మంచిది ఇట్ నాట్ రాంగ్ నాలుగు శాస్త్రాలు చదవాలి ఇంకో శాస్త్రం చదవాలనుకోవడం మంచిదే కదా అసలు ఏమీ చదవకుండా న్యూస్ పేపర్ మాత్రమే చదివి పడినా కదా మరి కానీ ఆ అభిమానము వ్యక్తిని ఆత్మస్వరూపానికి దూరంగా చెబట్టేసుకుంది కాబట్టి ఏ రకమైన తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే మేము వైదిక విజ్ఞాన సంపన్నులము కర్మానుష్ఠాన పనులము మేము చాలా యోగ్యత చిన్నప్పటి నుంచి మేము అలా వేద విద్యను పట్టుకుని వేలాడుతూ ఉన్నాము కర్మానుష్ఠానాన్ని చేశాము ఇది కూడా వేదమే కదా కాబట్టి ఇది మాకు లభించాలి దాని ఊళ్ళో వాళ్ళకి లభించింది మాకే లభించాలి మేమే దానికి అని ఒక అభిమానంతో ఇంకో ఉంటారు కొంతమంది మేము పుణ్యాలు తీర్థాలు యాత్రలు తపస్సులు జపాలు బాగా చేసుకున్నాము మాకే ఈ విద్య లభిస్తుంది అనే అభిమానం కలిగిన ఉంటాం ఎటువంటి అభిమానము ఉన్నా కూడా అదే పెద్ద ఆటంకం అయిపోతుంది ఆత్మజ్ఞానాన్ని నారద మహర్షి ఇటువంటి అభిమానాలను కూడా విదిలిపెట్టాడు ఏ అభిమానాలు వదిలిపెట్టాడో చూడండి ఉత్తమ అభిజన ఉత్తమమైన వంశంలో పుట్టిన వాళ్ళము అనే అభిమానాన్ని విడిచిపెట్టాడు అలాంటి అభిమానం ఉంటుంది కొంతమందికి మేము ఉత్తమ అభిజనం అంటే వంశం నేను చాలా గొప్ప మనిషంలో అనే అభిమానంతో కొంతమంది ఉంటారు ఆ అది ఆయన విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన సాక్షాత్తు సృష్టికర్త యొక్క కుమారుడు మానసపుత్రుడు బ్రహ్మగారి మానసపుత్రుణ్ణి నేను అనే అభిమానంతో కనుకుంటే అది అజ్ఞానమే అవుతుంది దాన్ని విడిచిపెట్టాడు తర్వాత విద్య ఆయన చదివినన్ని చదువులు ఎవడూ చదవలే ఆయన అన్ని చదువులే ఆ అభిమానాన్ని విడిచిపెట్టాడు వృత్త తపస్సు అది బాగా చేసుకున్నవాడు చాలా పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యాది నిష్ట కలిగినవాడు ఆ అభిమానాన్ని విడిచిపెట్టాడు సాధన సాధన అంటే ఉన్నాయి కదండి తపస్సు నామము కీర్తన ఇలాగంటి భక్తి సాధనాలు ఉన్నాయి వాటన్నిటి ఎందు ఆయన అందవేసిన చెయ్యి అది కూడా అభిమానమే దాన్ని విడిచిపెట్టాడు శక్తి దేవలోకం నుంచి ఇంకో లోకం ఇంకో లోకం అలాగ సంచారం చేసేటువంటి అతీత దివ్య శక్తులు కలిగినటువంటి ఋషి దేవ ఋషి ఆ అభిమానాన్ని విడిచిపెట్టాడు సంపత్తి ఆయనకేం లోటే ఉంది గోల్డ్ అంత సంపద కావాలంటే ఉంటుంది అనేక రకముల సంపదలో కూడా మళ్ళీ అనేక రకాలు ఉంటాయి అన్ని సంపదలు ఆయన అందుబాటులో ఉంటాయి ఆ అభిమానాన్ని విడిచిపెట్టాడు ఈ విధంగా అభిమానాన్ని కలిగించే ఎన్ని నిమిత్తాలు ఉంటాయో ఎన్ని హేతువులు ఉంటాయో వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి సామాన్య మానవుడు తాను పోల్చుకుని వినయంతో గురువు దగ్గరికి వెళ్ళాడు అంటే దానిని బట్టే ఆ విద్య ఎంత గొప్పదో మనకు అర్థం శ్రేయసాధన అత ప్రఖ్యాపితం నిరతిశ్రేయప్రాప్తి సాధనత్వం ఆత్మవిద్యా ఇంత పన ఆయన ఎందుకు చేశాడు గురువు వద్దకు ఎందుకు వెళ్ళాడంటే శ్రేయస్ సాధన ప్రాప్తయే అత్యంతిక శ్రేయస్సు లేదంటే చిన్న చిన్న శ్రేయస్సులు కాదు అలా కొంతకాలం మంచిని కలిగించి మళ్లీ మాయమైపోయేటువంటి చిన్న చిన్న శ్రేయస్సులతోటి కాకుండా అత్యంత అప్సల్యూట్ గుడ్ అత్యంతిక శ్రేయస్సు దానికి ఆత్మజ్ఞానము మోక్షము దానిని పొందేటువంటి సాధనమేమిటి అంటే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానాన్ని పొందుత కొరకై ఆయన వెళ్ళాడు అత ప్రఖ్యాపితం భవతి దీన్ని బట్టి మనకు ఒక విషయం స్పష్టంగా నిరూపించడం అయింది ఏమిటంటే అది ఆత్మవిద్య నిరతిశయ ప్రాప్తి సాధనం ఆత్మజ్ఞానం అనేది నిరతిశయమైనది మోక్షము ఇంకా దానికంటే గొప్పది ఉన్నత ఉన్నతమైన స్థితి మరి లేదు స్వర్గానికి వెళ్ళిన కూడా వాపస్ సృష్టి కానీ మోక్ష మోక్ష సామ్రాజ్యాన్ని పొందినవాడు తిరిగి వాపస్సు వచ్చే పని లేదు మళ్ళీ జన్మని స్వీకరించేటువంటి సందర్భం లేదు అంటే వాడు ముక్తుడైపోతాడు అని అభిప్రాయం పరమేశ్వరులలో విలీనం అయిపోయి పరమేశ్వరుడే అయిపోతాడు వస్తుత జీవుని యొక్క యథార్థ స్వరూపము ఈశ్వరుడే జీవేశ్వరుల యొక్క భేదాన్ని సాక్షాత్కరించుకుని తోటి మమేక యాక్యాన్ని పొందేస్తాడు ఇంకా అంతకంటే గొప్ప శ్రేయస్సాధనం మరొకటి ఉండబోదు అటువంటి పరమోత్కృష్టమైన శ్రేయస్సుని కలిగిన సాధనము ఆత్మజ్ఞానము అనే విషయాన్ని ఇంతకంటే దృఢంగా చెప్పే ఉపాయం ఇంకొకటి లేదు నారదుని సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళడాన్ని బట్టి ఇది అంతవరకు సంబంధ ఇప్పుడు మంత్ర వ్యాఖ్యానం ఇప్పుడు మంత్రం చూడండి ఓం తోట ఆరంభమైంది మామూలుగా వేదంలో మంత్రాలన్నీ ఓంకారంతో ఆరంభం అవుతాయి ఓం పరమేశ్వరుని యొక్క నామము ఈశ్వరుని యొక్క నామాల్లో మొట్టమొదట ఎన్నదగిన నామము ఓం అయితే మానవ స్వభావం ఎలా ఉంటుందంటే కొత్త వింత పాత అవతారన్నట్టుగా ఉంటుంది ఓం దేవుని పేరు అని చెప్పారు అనుకోండి బాగుందని ఓం ఓం ఓం అని పది సార్లో సార్లు వెయ్యి సార్లో అన్న తర్వాత ఏదో ధర తప్పతండి మరో పేరు ఉంటే బాగుందని అని ఓంని విడిచిపెట్టి మరో పేరు దగ్గరికి వెళ్ళాం ఓకే మరో పేరు ఓంకి కరస్పాండింగ్ ఇంకో పేరు ఉంది ఓం నిర్గుణం స్వగుణం దగ్గరికి రండి రామ పూర్వం ఒకప్పుడు దేవ దేశంలో ఎక్కడ సర్వత్రా రామాలయాలే ఉండేవి ఎక్కడ చూసినా రామాలయం ఉండేది రామ రామ రామ రామ రామనామం చేసుకుంటే చాలు కదా సరిపడుతుంది కానీ మళ్ళీ కొత్త వింత అది చాలు మే గోకు సమతర్పించింది ఎందుకంటే కొంత పాతబడిపోయింది రామ యజకం ఎల్టివ్ ఓల్డ్ కృష్ణ ఆ అది పాత ఈ విధంగా న్యూ ఇయర్ అండ్ న్యూ ఇయర్ నేమ్స్ మీద మనస్సును మళ్ళుతూ ఉంటుంది మనిషి మనస్సు తిరి మీద ఎలా అయితే పాత పువ్వును విడిచిపెట్టి కొత్త పువ్వుల మీదకి ఎగురుతూ ఉంటుందో మానవుని మస్తిష్కం కూడా అలా ఎగురుతూ ఉంటుంది ఇలాగా ఏకాగ్రత ఉండదు తత్రైకాగ్రం మనకృత్వ అని శ్రీకృష్ణుడు ఆరో అధ్యాయంగా ఉంటాడు ఏకాగ్రం చేయకుండా ఏకాగ్రం చేయమంటే మీరు అరడతను ఎదురకుండా పెట్టుకుంటే ఏకాగ్రం అలా ఏకాగ్రం అంటే ఏంటి ఏకం ప్రతి అగ్రం మనస్సు ఒక్కదానిపై నిలుపోవలను అని ఉంటుంది ఒక్కదానిపై నిలుపువలను అని మీరు పెట్టినప్పుడు మీ ముందు ఒక డజన్ ఉంటాయి ఇదేమి నిలుపుతారు దిస్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం హీ ప్రాబ్లం ఇదనా లైక్ దా మెడిటేషన్ ధ్యానం చేసేప్పుడు పూజ చేసేప్పుడు నడుస్తుంది హారతిచ్చేపుడు ఒకదానికి హారతిస్తే ఎంత స్థలమో ఎంత వర్క్ లేదో అరడదానికి ఇచ్చినా అదే వర్క్ కొంచెం ఆ చెయ్యి కొంచెం ఇటో కొంతానో అటో కొంత తిప్పితే అన్నింటికి కవర్ అవుతుంది హారతి ధ్యానంలో ధ్యానం ఎలా చేస్తారు తమ అఖండానికి మహారాజ్ అనేవారు ఎన్నింటి మీద ధ్యానం చేస్తున్నావు అని అడిగేవారు బ్రహ్మచారణ ఏమిట్రా నీకు మీ దగ్గర ఎన్ని మాలలు ఉన్నాయి ఎన్ని ఫోటోలు పెట్టావు ఎన్ని పెట్టావు ఎన్ని ధ్యానం చేస్తున్నావు అంటే ఇవన్నీ ధ్యానం చేసేస్తున్నాను ఇవన్నీ ధ్యానం చేయడం అంటే తత్ర ఏకాగ్రం మనస్తృత్వాన్ని విన్నవారు ఎప్పుడైనా ఏకాగ్రం మనస్తత్వాన్ని శ్రీకృష్ణుడు గీతలో ఉపదేశిస్తే నేను ఇవన్నీ ధ్యానం చేసేస్తున్నానంటే హౌ కెన్ యూ డూ దాట్ ఏకాగ్రం ఈ సెటిల్ టు వన్ థింగ్ అని చెప్తారు కాబట్టి ఏకాగ్ర మనస్సుకి కొత్త కొత్త వాటి మీద ఆ విధంగా జంప్ చేస్తూ ఉంటుంది ఎనీవే సో అన్నిటికంటే సర్వశ్రేష్టమైన ఈశ్వరుని నామము ఓం మిగతానామాలన్ని తర్వాత ఓం నిర్గుణము ఓం దాంతో ప్రారంభం అవుతుంది ఓం అంటే భగవన్నామ స్మరణము అని అర్థం ఇది వేరే అక్క అర్థం అక్కర్లేదు రామ రామ అని మొదలుపెట్టినట్టు అయితే శివ శివాన్ని మొదలు సో ఓం అని భగవంతుడికి ఓం అని పేరు రావటానికి ఓం సంస్కృత పదం కూడా వ్యాఖ్యానం చేయవచ్చు ఓం భాషలకు అతీతమైన ధ్వని నాదాత్మకము ఇది వర్ణాత్మకంగా చెప్పనక్కర్లా నాదాత్మకంగా చెప్పటం కానీ వర్ణాత్మకంగా కూడా చెప్పాలనుకున్నట్లయితే అవతి ఇది ఓం రక్షించేవాడు అని పేరు దేవుడికి రక్షించేవాడు రక్షకుడు కనుక ఓం ఈశ్వరుణ్ణి స్మరిస్తారు సో ఇప్పుడు మంత్రం చూడండి ముందు మంత్రం చూసి తర్వాత భాష్యం చూస్తాం అది దాని పద్ధతి మీకు తెలుసు కదా అధిహి భగవ ఇతిహ ఉపసాద సనత్కుమారం నారద హా హా వచ్చిందంటే ఒకప్పుడు అనగనగా ఒకప్పుడు నారదుడు సనత్కుమారుని ఉపససాద దగ్గరికి సమీపించాడు శిష్యుడు గురువు వద్దకు వెళ్ళే పద్ధతిలో వెళ్ళాడు వెళ్ళి ఏమని కోరాడు అధీహి భగవహ ఇది భగవహ అంటే భగవన్ ఓ పూజనీయా పూజించదగిన అది సంబోధించాడంటే ఓ సంబోధించి అధీహి అధీహి అన్నది ఇది దానికి అర్థమే అధ్యయనము చేయండి అని అర్థం ఆయన ఎందుకు అధ్యయనం చేయడం ఆయన అధ్యయనం చేసుకున్నాడు కదా మళ్ళీ ఈయన కోసం అధ్యయనం చేయడం ఎందుకు అంటే అక్కడ అధిహిలో కురువు కాకుండా కారయ అని నిచ్ నిచ్చు దాగి ఉన్నది నిచ్చి లేదు వాస్తవానికి నిచ్చి దాగి ఉన్నది కాబట్టి అధ్యయనం చేయించండి అని అర్థం ఒక అర్థం మరో అర్థం చెప్తారు అంటే మీరు నాకు ఆత్మస్వరూపాన్ని బోధించండి అధీహి భగవ ఐత్రి భగవహ్ర మీరు నాచేత అధ్యయనం చేయించండి మీరు అధ్యయనం చేయండి అంటే అర్థం నాచేత అధ్యయనం చేయించండి సో అధీ భగవ ఇది హోపస్ శరవత్ కుమారన్నారద అప్పుడు తమ్ హోవాచ అప్పుడు సనత్కుమారుడు ఆరోగ్యించే ఉద్దేశించి చెప్తున్నారు ఏమని యద్వేత్త తేనమా ఉపసీద అంటున్నారు అసలు ముందు నీకు తెలుసున్నదేమిటో నాకు చెప్తుంది యద్త్ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఏం చదువుకున్నావో మా నన్ను తేన ఉపసీద దాని ద్వారా సమీపించను అంటే నా దగ్గరికి వచ్చి కూర్చో కూర్చుని నువ్వేం చదివావు అసలు ఎంత దాకా చదివావు చెప్తే ఆ పై మాట నేను చెప్తా అసలు ఏం చదివాడో క్వాలిఫికేషన్ తెలుసుకోకుండా ఆత్మజ్ఞానం ఎలా చెప్తారు కాబట్టి యద్వేనోపశీగా ఓకే నాలుగు చదువుకున్నది ఏదో చెప్పాలి చెప్తే ఆయన ఏం చేస్తారట తతస్తే ఊర్ధ్వం వక్ష్యామి తా తరువాత అంటే నీవు నీకు తెలుసున్నదంతా ఏమిటో నాకు చెప్పిన తరువాత అంటే పేర్లు చెప్పమని బయోడేటా చెప్పమని ఏం చదువుకున్నావో బయోడేటా చెప్పమని చెప్పిన తర్వాత ఊర్ధ్వం ఆ పైన నేను నీకు వక్ష్యామి కె వక్ష్యామి నీ కొరకు నేను బోధించగలను ఇది సహోవాచ్య అని ఆయన సనత్కుమారుడు నారదును ఉద్దేశించి చెప్పిన ఫోన్ అవుతాను విడించేకండి క్లాస్ టైంలో ఫోను ఆన్సర్ చేయడం వరకు దీని మీద భాషను అధీహీ అధీష్ భగవహా భగవన్ కిలోపద ఆఖిలా అన్నది హా నేపదానికి అర్థం అనగనగా ఒకప్పుడు అధీహి అంటే అధీష్వా అంటే అధీహి అని పరస్మైపతి పరస్మైపతి కుదరదు అధి వచ్చినప్పుడు ఆత్మనేపదంలో ఏదో రావాలి వ్యాకరణ రూ ప్రకారంగా కానీ ఆత్మ నేపథ్యంలో మార్చారా అధీష్వా ఆత్మనేపద్య లోటు ఎలా ఉంటుందండి పరస్మేపతి లోటు హి ఉంటుంది ఆత్మనేపద్యు లోటులో శ్వా ఉంటుంది ఏ హీ శ్వా కాబట్టి పరస్మైపతి నుంచి ఆత్మనేపదికి మార్చారు ఎందుకు అలా మార్చడం అంటే ఏదో వ్యాకరణంలో చిన్న ఇబ్బందులు ఉండడం చేతను అలా మార్చారు అనమాట అది సంగతి లౌకికంలో ఆత్మనేపద్యం యా భగవంతు అధి స్మరస్మృత తి అధ్యయన కృష్ణ ఆత్మ నిబం మార్చారండి అంతవరకు అడ్డు పెట్టండి అధిష్ మీరు అధ్యయనం చేయండి ఆయన ఎందుకు అధ్యయనం చేయడం అధ్యయనం చేయించండి దాంట్లో నిచ్ నిత్యంటే హేతుకర్తృత్వం చేయించడం చేయడం లబ్బుకి చేయడం అని అర్థం కురు చేయండి నిచ్ అనే ప్రత్యయం చేర్చినట్లయితే ఆ నిచ్చు మీకు కనపూడదు పదంలో అని నిజంతము అంటారు నిచ్చు పదం నిచ్ ప్రత్యయం చేర్చిన పదము నిజంతం నిజంతము కారయ అంట వెళ్ళుము గమయ వెళ్ళునట్లు చేయుము భుంక్ష్వ భోజనం చెయ్యి భోజయ అంటే భోజనం చేయించు అది ఆ నిత్యం అనమాట ఆ లా నిత్యం అనమాట ఖానా ఖిలానా నిత్యది ఆ లా నిత్యది హిందీ నిత్యది అలాగే సంస్కృతం నిత్యది కాబట్టి నిత్య దాంట్లో అంతర్గతంగా ఉన్నది అని ఆప్సం చేసుకోవాలి అధ్యయనము చేయుము ఇంకో రకంగా కూడా చెప్పచ్చు అది శంకర్లు చెప్తారని అధిహి భగవ ఇది మంత్ర అధిహి అందము అధిహి భగవ ఇది మంత్ర అదే ఆయన వెళ్ళాడు వెళ్ళి అధిహి భగవ అని అన్నాడు అదే అధిహి భగవ ఇది మంత్ర అంటే దేని మంత్రం అయితే ప్రతి మంత్రానికూ వినియోగం ఉంటుంది ఉప సదన మంత్రము మంత్రం ప్రాచీనలో అలాగే చదివి వారు ప్రాచీనలో ఏమని ప్రశాంతి మంత్రం అయిన తర్వాత గురువు గారు ఆగుతారు అయితే విద్యార్థి అధీహి భగవహ అంటాడు విద్యార్థి ఆధునిక కాలంలో పాఠాలు చెప్పి పద్ధతిలో అవి కొద్దిగా మారే రివల్యూషన్ ఉంటుంది కదా ఇప్పుడు గురువు గారు అయ్యా మీరందరూ చదువుకున్నాయా నేను ఖాళీగా కూర్చున్నాను ఇదే పని పెట్టుకుని కూర్చున్నాను ఎవరో నా గురించి ఎవరో రాశారు ఏవో చోట రాశారు ఎవరు రాశారంటే ఈయన పురుషత్ విద్యని పలిమెంట్కి బోధించుటరకై సన్యాసం తీసుకున్నారు అని ఆశ మరి అలా అనుకుంటుంది ఆశ నేను అలా నేను అనుకునే వాటి కాదు నేను ఎలా చెప్పలేదు కూడా ఎవడతా నేను ఎక్కడా చెప్పలేదు అలాగే అలా చెప్తే తప్పు కదా దాని అర్థం ఏంటంటే లోకల్ని ఉద్ధరించడం కోసం మేము చేస్తున్నాము చాలా తప్పు అలా కళలో కూడా అసలు అటువంటి భావన రాకూడదు ఏదో సంసారం పడక సన్యాసం తీసుకున్నాము ఇట్ సో సరే అలా రాశారు అంటే లోకల్లో అలాగే అనుకుంటారన్నమాట వారు అలా అనుకుంటారు ఏమని మనం పది మందికి చెప్పి బోధించి సేవ చేసి మనం ఇప్పుడు దీన్ని ప్రచారంలో పెట్టాలి దట్ ఈస్ ది రైట్ థింగ్ టు డూ అని ది థింక్ లైక్ దట్ అండ్ దేట్ ఫర్ ది లైక్ దా సో మీ దృష్టిలో ఏది మంచి అని మీరు అనుకుంటారో దాన్ని పుట్టిటా అండి అదర్ పర్సన్ బికాజ్ అలాగ మీరు అలా మంచిగా భావన చేసి ఆ మంచి ఇతర వాళ్ళకి ఆపాదిస్తారు తప్పేం కాదు బట్ దట్ ఈస్ నాట్ ది ట్రూత్ అలా ఉండదు పద్ధతి కూడా కాదు విద్యార్థి గురువుని ఆశ్రయించాలి అయ్యా మీరు మాకు పాఠం చెప్తారు గురువు గారు అయ్యా మీరు మాకు భిక్ష ఏర్పాటు చేయండి అని గురువు గారు విద్యార్థులను ఆశ్రయించాలి ఇప్పుడు అంతా రివర్సు విద్యార్థులకు భోజనం పెట్టి పాఠం చెప్పడం నేను భోజనం పెట్టి పాఠం చెప్తాను రా రా అని దిస్ ఇస్ ఇట్ ఈస్ ఎ న్యూ ఇయర్ మెథడ్ ఇట్స్ ఓకే దిస్ ఈజ్ ఈ కాలం యొక్క లక్షణం అది కాబట్టి పూర్వం అధీ భగవ అని ఆగుతాడు విశిష్యుడు అప్పుడు నేను పాఠం అవుతాడు అధీభగతి మంత్ర ఉపసదన మంత్ర ఇర్థం అది ఉపసదనానికి మంత్రము తర్వాత సనత్కుమారం యోగీశ్వరం బ్రహ్మిష్టం నారద ఉపసన్నవాన్ సనత్కుమారుడిని నారదుడు సమీపించినాడు ఇప్పుడు మీకు సమాజంలో అనేకములైన భావజాలములు ప్రచారంలో ఉంటాయి అవి తప్ప అంటే తప్పు కాకపోవచ్చు కానీ ఒకంత సత్య దూరాలుగా ఉంటాయి మామూలుగా లోకంలో అభిప్రాయం ఏమిటంటే ఆత్మజ్ఞాననేవాడు వేరే ఉంటాడు యోగీశ్వరుడు ఇంకొకడు ఈ పాత్ర వేరు ఆ పాత్ర వేరు రెండు వేరు మార్గాలు అనే అభిప్రాయం చాలా తప్పులు యోగేశ్వరుడు అంటే అలా ప్రాణాయామాలు ప్రత్యాహారాలు చేసేస్తే వాళ్ళ సమాధిలో దిగుపోయి ఏదో ఉంటాడు ఆయన యోగేశ్వరుడు వేరే స్పెషల్ ఫోవర్స్ ఏమో ఉంటే అది వేరే ఈ ఆత్మజ్ఞానం దీని రుచిపచ్చి ఉండదు తప్పది కూరలాగా వెనక ఏదో పచ్చం కూరలాగా ఉంటుంది దిస్ ఇస్ సమ్థింగ్ ఇట్ ఇది రాంగ్ రాంగ్ రాంగ్ యోగము అంటే జ్ఞానము అర్థం ది యూనిటీ యోగము అంటే యూనియన్ జీవుడు జ్ఞానము యొక్క ప్రభావముచే జ్ఞానముచే తెలుసుకున్నటద్వారా తన యొక్క అభేదాన్ని ఈశ్వరునితో దర్శించి తెలుసుకుని ఈశ్వరునితో ఐక్యాన్ని చెందుతాడు అది యోగము అంటే కాబట్టి ఈ అష్టాంగ యోగం అనేది ఆ జ్ఞానము అనే యోగానికి దారి తీసేటువంటి అవయవాలు అందాలే ఇవి కొంత పూర్తం ఉపాసన చేయటం జపం చేయటం దానికి ఒక ఆసనము ప్రణాయామము ఇవన్నీ కూడా మనిషిని ప్రిపేర్ చేస్తాయి అంతేగాని ఇదే యోగం కాదు ఈ విధంగా అంతఃస్కరణ శుద్ధి చెంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉండేటువంటి జీవన్ముక్తుడు కాబట్టి యోగీశ్వరం బ్రహ్మిష్టం నారద ఉపసన్నవాన్ ఆత్మజ్ఞాన ప్రాప్తి సాధనములు ఏవైతే ఉంటాయో శమదమాతుడు వీటన్నిటిలో కూడా నిష్ నిష్ణాతుడు సర్వసమర్థుడు అయిన సమత్కుమారుడు యోగీశ్వరుడు అండ్ దెన్ బ్రహ్మిష్ఠుడు అంటే బ్రహ్మణి ్రహ్మని స్థిత ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ ఉండడం అంటే ఏమిటి వాట్ ఈజ్ ది ప్లాట్ఫామ్ అని అర్థం ప్రతి వ్యక్తికి ఓ ప్లాట్ఫామ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ధనవంతుడు ధనికుడు ఉన్నాడు అనుకోండి ఆ ధనికుని యొక్క ప్లాట్ఫామ్ ఏమిటి ఆశ్రయం ఆధార ఆధార భూమి పృష్ఠభూము లేకపోతే ఆధార భూమి ఏమిటి ధనికుడికి ధన ఇప్పుడు స్టాక్ మార్కెట్లో బాగా నిష్ణాతుంటాడు అతని ఆధార భూమికి ఏమిటంటే ఆ స్టాక్ మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్ అది అతని ఆధారపడి నేను ఈ మధ్యన ఒక అతన్ని కలిశాను అతను స్టాక్ని స్టాక్ మార్కెట్ ప్లే చేయటప్పుడు చాలా నిష్ణా అతను అది చెప్పాడు ఈ మధ్యన ఒక చాలా ధనాన్ని స్టాక్ మార్కెట్ ప్లేలో నేను సంపాదించానండి ఏం అంటే నేను అన్నాను మరి ఇంకైతే ఇంకేమీ రిటైర్ కదా యు నోట్ రిటైర్ అయితే కావల రిటైర్ అంటే ఆయన నిజమే చేయొచ్చ పని రిటైర్ అయ్యి ఏం చేస్తాను నేను ఖాళీగా ఎంగుతుంటాను ఆ జీతను కొంత సేవ్ చేసుకుని మిగతా అది అలా ప్లే ప్లే చేస్తూ ఉంటాం అలా నడుచుకుంటుంది ఎందుకంటే రిటైర్ అయిపోమని నేనైతే చెప్పాను కానీ ఆయన ఆధార భూమి ఎక్కడికి రిటైర్ అవుతాడు ఇది అన్నా ఉన్నటువంటి బే బేస్ని వదిలిపెట్టలేడు కదండి బేస్ అనేది ఒకటి ఉంటుంది సో ఆ రకంగా ప్రతివాడికి ఒక బేస్ ఉంటుంది అందరి బేస్ అనాత్మ బేస్ ఈ గ్రౌండ్ ఇన్ విచ్ వీ స్టాండ్ ఇస్ అనాత్మ ప్రతివాడికి అనాత్మ బేస్ ఈ అనాత్మ బేస్గా ఉన్నంత కాలం సంసారం నడుస్తూ ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉండిత వాడిని బ్రహ్మిష్ట అంట బ్రహ్మస్వరూపము నుండి నిలిచి ఉంగుత దేస్ ది గ్రౌండ్ ఆఫ్ ఆల్ ఈస్ బ్రహ్మ ది గ్రౌండ్ ఆఫ్ ఆల్ అంట బ్రహ్మ విచ్ ఇస్ ఆత్మ And uh, he is grounded in the ground. Western philosophers are grounded in the ground. Capital Jeeva test them. Ramana are found in the capital Jeeva. Ground in the water. So, uh, Western philosophers are very important. The they study well and they understand well also. The Jnana more than the East-Westernian lives of India. Surya-kanti-vantaki, Surya-kanti-kishtyavati-vestyavati. ఇప్పుడు ఇక్కడ సూర్యకాంత్ లేదు వెస్ట్లో ఉంటుంది సూర్యకాంత్ రేపు పొద్దున అక్కడ చేకట్ ఇక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ థింగ్ ఎనీవే సో బ్రహ్మిష్టం బ్రహ్మనిష్ఠుడు కాబట్టి ఆయన ప్రస్తుతం బ్రహ్మనిష్ఠుడుగా ఉంటాడు ఎప్పుడు బ్రహ్మనిష్ఠుడుగా ఉంటాడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి కావలసిన శపదమాది సాధనములు ఆయనకి బాగా కరతలామూలకములై ఉంటాయి యోగేశ్వరం బ్రహ్మిష్టం అటువంటి సనత్కుమారుని పిరికి నారద మహర్షి వెళ్ళాడు సనత్ అనే పదము సదా అనే అర్థంలో వాడతారు సదా కుమార ఎప్పుడు కుమారుడే వయస్సు పెరగదు ఎప్పుడు కుమారుడే అంటే అర్థం దేహాభిమానం గలవాడికి దేహంలో వచ్చి మార్పులన్నీ ఆయనలో వస్తూ ఉంటాయి నేను ముసలివాడిని అయిపోయాను నేను పడుతువాడిని నేను మధ్య వయసు అని ఈ విధంగా వ్యక్తి దేహాభిమానంతో దేహధర్మాలను తనపై అధ్యాపం చేసుకుంటూ ఉంటాడు ఇది మనవస్వభావం జ్ఞానం అంటే అలాగే ఉంటుంది అజ్ఞానం అంటే బాగుండదు వినడానికి కొంచెం అనుకూలంగా ఉండదు మరి ఏం చేస్తాం మరి వేదాంత పాఠం కదా సో మరి అజ్ఞానం అనకపోతే గుర్తు పెట్టి జ్ఞానం అలా చేయలేదు కదా సో దేహాభిమానంతో మనిషి జీవిస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పినా వేదాంతం అంతా కలిపి మళ్ళీ గిరగిరగిరగా జరిగి ఆ పాయింట్ దగ్గరికి వచ్చి అయిపోతూ ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా వేదాంతం అంటాడు ఆత్మ ఉంటాడు ఇదంటాడు అదంటాడు తను మాట్లాడేవాడు దేహముతో తాదాత్మ్యాన్ని చెందిన వ్యక్తి అయి మాట్లాడుతున్నాడా లేకపోతే ఆ వ్యక్తిత్వం నుంచి బయటపడి మాట్లాడుతున్నాడా అంటే అది మనకి ఆంస తీసుకెళ్తే దేహ తాదాత్మ్యాన్ని చెందే మనిషి మాట్లాడుతూ సో దేహ తాదాత్మ్యానికి అతీతంగా ఉండి మాట్లాడడం అన్నది చాలా అదుపుగా కనపడుతుంది కాబట్టి సో ఆ దేహాభిమానంతో ఈ వ్యక్తి తన ఎందులో అనేక ధర్మాలను ఆరోపించుకుంటాడు వాస్తవంలో దేహధర్మములను తన ఎందు ఆరోపించుకునరాదు ఎనీవే సో ఆ బ్రహ్మ నారదుడు ఈ సనత్ కుమారుడు ఆ దేహధర్మములు లేనివారు మాటద్దా ఎందుకు చెప్పానా అని నేను ఆలోచించుకుంటాను ఎందుకో కనెక్షన్ అదో కదా కనెక్షన్ దొరకదు ఎందుకు దొరకదంటే బుర్ర బుద్ధి పనిచేయడం మానేసేసింది గత మూడు రోజుల నుంచి బుద్ధి పనిచేయటం లేదు అందుకోసం కనెక్షన్ దొరకదు పనిచేయడం ప్రారంభించేస్తుందా అని వెయిట్ చేస్తున్నాను నేను జస్ట్ వెయిటింగ్ హరిట్టు స్టార్ట్ ఫంక్షనింగ్ వన్ మోర్త్ అగెయిన్ ఒకసారి ఫంక్షన్ చేస్తే మళ్ళీ నేను ఇక్కడి నుంచి కెనడా వెళ్ళాను అప్పుడు వెళ్ళినప్పుడు ఇది కాను ఆవేళ ఏదో క్లాసు రాత్రి ఒంటికంటే ఇది కాను పొద్దున తొమ్మిది క్లాసు ఇంగ్లీష్లో పాడ చెప్తుంటే పదాలు దొల్లవు తెలుగు పదాలంటే ఇంకా మాతృభాష కనుక ఏదో దొల్లిస్తున్నాను పదాలు రాదు తర్వాత పదాలు కొన్ని చోట్ల ప్రొనౌన్సియేషన్ తప్పు అంటే నాకు స్పెలింగ్ తప్పు అనమాట ఇంబెడెడ్ అన్న ఇంబెడెడ్ అంటే ఏమిటి ఇలా మాట్లాడతాడు ఏమిటి అని ఎంబెడెడ్ ఆ అన్నాడు ఒక ఆయన అవునండి ఎంబెడే అన్న అంటే అంటే భాంతి అనమాట ఇమ్మ ఎమ్మా డౌట్ తర్వాత అంత అంత గ్లేరింగ్ మిస్టేక్స్ అన్నమాట తర్వాత ఇంకొక మిస్టేక్ ఏదో చేశారు వెరీ గ్లేరింగ్ మిస్టేక్ స్టాట్యూ అనాలి స్టాట్యూ శిల్పము స్టాట్యూట్ అన్న స్టాట్యూట్ అన్న తర్వాత ఏది స్టాట్యూట స్టాట్యూ సందేహం సందేహం అంటే అంత సందేహం చెప్పాను అతతి పగ పక్క అది చూస్తూ ఉంటాడు ఇండియా వచ్చి వెళ్తూ ఉంటాడు కదా ఇండియా నుంచి వాపసు వెళ్ళిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు నేను సర్జరీ చెయ్యను అని చెప్పాను ఎందుకంటే ఆ కత్తితో కోసేప్పుడు ఏదో ఇటుకైపోయి అటుకోసే ప్రమాదం ఉంటుందని చెప్పేసి నేను మూడు నాలుగు రోజులు సర్జరీ చెయ్యను ఇట్ ఈస్ దట్ మనీవే సో సో ఇది కనెక్షన్ ఏమిటంటే సనత్కుమారుడు ఆయనకి దేహాభిమానం ఉండదు అందుగురించే ఎప్పుడూ ఉల్లాసంగానే ఉంటాడు తప్పించి నేను ముసలివాణ్ణయిపోయాను మధ్యవయస్కుని అయిపోయాను రోగం వచ్చింది నాకు దేహాభిమానం ఉండదు అని చేత సనత్కుమారుడు అని నేను అలా అర్థం చెప్పాను ఇంకో అర్థం ఏంటంటే ఆయన దేహం ఎంత గొప్పదంటే అది పెరగదు అని పురాణ రూపంగా అలా కూడా చెప్పచ్చు ఒకడికి దేహం పెరగదు ఎప్పుడు ఒకే ఏజ్లో ఉంటాడు అనుకోండి సపోజే అది ఆత్మజ్ఞానం లక్షణం కాదు దేహ లక్షణం అవుతుంది కానీ ఆత్మ లక్షణం కాదుగా ఆయన ఎప్పుడు కుమారుడే ఎందుకంటే దాని అర్థం ఏంటంటే దేశ కాలములకు అతీతమైన కాలమునకు దేశంలాంటి పట్టుకండి కాలాతీతమైన ఆత్మయే స్వరూపముగా గలవాడు ఆత్మకి పెరుగుదల తగ్గుదల ఉండదు నా కర్మణ వర్ధతే నోకన్య అటువంటి ఆత్మనిష్ఠుడు అని అర్థం సనకుమారుడు అంటారు ఆయన దగ్గరికి నారదుడు వెళ్ళినాడు తన్యాయత ఉపసన్నం హోవాచ ఆయన న్యాయంగా ఉపసాదనం చేశాడు న్యాయముగా అంటే యుక్తియుక్తముగా యుక్తి అంటే ఏంటి లాజికల్గా అంటే అర్థం శాస్త్రీయమైన పద్ధతిలో ఉపసాదనం చేశాడు సమీపించండి శాస్త్రీయమైన పద్ధతి ఉంటుంది నమస్కారం చేసి అధిహి భగవహ అన్నాడు అది న్యాయమైన పద్ధతి కదా సో ఎప్పుడైతే అంత న్యాయబద్ధంగా ఉపసదనం చేశాడో సంతోషించాడు సనత్కుమారుడు సంతోషించి అంటున్నాడు ఉవాచ ఇది రిప్లై యత్మవిషిద్నా త్యాపన మాముపసీద ఇదహం జాయి సో యద్వేత్త తేన మోపసీద యద్వేత్త దేనిని నీవు తెలియచున్నావో అంటే ఇంకా నాకు తెలుసున్నవన్నీ ఎకరవ పెట్టమని కాదు ఆత్మస్వరూపానికి సమీపంలో ఆత్మవిషయే లేకపోతే ఆత్మవిషయే కించిద్వేత్త ఆత్మవిషయ ఆత్మ అంటే నువ్వు నీ విషయంలో కించిద్వేత్ నీకేం తెలుసు నేను ఫలానా ఆత్మ అంటే నీవు అని అర్థం ఆత్మశబ్దానికి నీవే అనర్థం ఆత్మ అంటే నేనర్థం అయ్యా మీకు తెలుసున్నదేవితో మీరు చెప్పండి అని అన్నారు అయ్యా నువ్వే అలా చెప్పచ్చు లేకపోతే ఆత్మవిషయే యద్వేత్త ఆత్మస్వరూపానికి సమీపంలో సంథింగ్ క్లోజ్ టు ఇట్ మీకు ఏమిటి తెలుసు మీరు చెప్పండి ఆత్మదేవతో మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి నేను తెలుసుకున్నదేదో మీరు చెప్తే సో తేన మాం ఉపసిద తేన అంటే దాని ద్వారా నన్ను సమీపించుము దాని ద్వారా సమీపించుము అంటే అర్థం ఏంటండి తత్ ప్రఖ్యాపనే దానిని ప్రకటించటం ద్వారా ఉపసాధనం చేసి పద్ధతి ఒకటి ఉంటుంది అయ్యా నేను మీ దగ్గర చదువుకోవడానికి వచ్చాను ఓ అలాగా ఏం చదువుకోవడానికి వచ్చావు ఏం చదివావు ఇంతకుముందు ఇంతకుముందు పంచకావ్యాలు చదివాను ఇప్పుడు వ్యాకరణం మీ దగ్గర చదవాలని వచ్చాను అలా కాబట్టి ఆ విధంగా నీవు నన్ను సమీపించు విధమహం ఇంతవరకు నాకు తెలుసు అని నువ్వు చెప్పు చెప్తే ఆ పై మాట నువ్వు చెప్తావు తపోహం కేతుభ్యం ఊర్ధ్వం వక్ష్యామి అది తత అప్పుడు అహం నేను ఊర్ధ్వం వక్ష్యామి పైన బోషిస్తాను పైన అంటే దేనికి పైన భవత విజ్ఞానాత్ ఊర్ధ్వం నీకు తెలుసున్న దానికంటే పైది నేను చెప్తాను వక్ష్యా సో కేతుభ్యం నీ కొరకు నేను పోషిస్తాను అంటే పాప ఆయన సంతోషించాడు నారదులంతటి వాడు వచ్చి అధీహి భగవః అంటే చాలా సంతోషించి నీకు తెలుసున్నదేదో చెప్పబోయా నీకు ఆ పైమాత్రం చెప్తాను ఇది భోవాచ్యుక్తవతి సహోవాచ నారదహ్విధంగా ఎప్పుడైతే సనత్కుమారుడు ఆదేశించినాడో ఇది ఉక్తవతి సనత్కుమారే అప్పుడు నారదుడు ఈ విధంగా సహా ఆ నారదుడు విధంగా సమాధానమును చెప్పినాడట రెండో మంత్రం ఋగ్వేదం భగవోధ్యేమి యజుర్వేదం కామవేదం పాథర్వంచుత్సపురాణం పంచమం వేదానా వేదం పిత్ర్యంశి నిధి క్యం ఏం దేవ విద్యాం బ్రహ్మవిద్యాూత విద్యా క్షత్రవిద్యాం క్షత్రవిద్యా సర్పదేవన విద్యా ఏతద్భవ అధ్యేమీ ఇంజనీర్ జరిపల్ చెప్తుంది సమీప ఒక ఆయన నాతో అన్నారు స్వామీజీ నేను వేదాంతం శ్రవణం చేయాలనుకుంటున్నాను మీ దగ్గరికి క్లాసులో జరుగుతున్నాయని ఎవరో చెప్పారు వెళ్ళమని కూడా చెప్పారు వస్తానున్నారు సరే తప్పకుండా రండి అని అంటే నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి శ్రవణం చేస్తున్నాను వెరీ నైస్ వెరీ గ్లాడ్ టు నో దాట్ సో తప్పకుండా దయచేయండి ప్రస్తుతం ఏం చెప్తున్నారు అప్పుడు ఇక్కడ నేను కఠోపనిషద్ భాష్యం చెప్తున్నాను కఠోపనిషత్ భాష్యం చెప్తున్నాను అటుపనిషత్తు నేను చాలా ఇంతకుముందే చాలా శ్రవణం చేశాను అండి ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ కథంతో ఎక్కడ ప్రారంభం ఎంతమంటారు అంటే పోనీ వద్దు ప్రస్తుతాన్ని కాదండి ఆ విధంగా మేము ఎంతో అధ్యయనము చేసాము అనే ఒక అభిమానం ఉంటుంది ఆ అభిమానము ఆటంకం ఆ పాయింట్ ఒకటి గోచించాలి ఇక్కడ అందుకోసం కథను అలా తీసుకెళ్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మాకు ఇచ్చలుసు ఇచ్చలుసు ఇచ్చలుసు ఇచ్చి అనాత్మ విద్యలంది మూటగట్టి అనాత్మ విద్యలే విద్య అనే ఒక అహంకారంలో మనిషి ఉంటాడు అజ్ఞానంలో ఆత్మ విద్య ఉంటుంది అదే విద్య అనుకుంటూ ఉంటాడు అది విద్య మాట అలాంటివి అది ఓ కుచుభీనహి ఇది ఇది నథింగ్ అయితే ఇంకా అంతకంటే టైప్ కొట్టడం జాతనైతే అది ఒక రకమైన విద్య ఎందుకంటే పది రూపాయలు సంపాదించస్తుంది ఏదో కొంత పని చేస్తుంది సో ఆ రకంగా అర్థం పర్థం లేని విద్యలు ఇవ్వబట్టుకు కొంతమంది వేలాడుతూ ఉంటారు వాటిలో ఉండే సారం ఎంత అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది చాలా ప్రాబ్లమాటిక్ సో ఈ విధంగా లోకంలో అనేక విద్యలు నడిచిపోతూ ఉంటాయి ఇంకా వాటికి మీ ఒక సుధా మొదలు ఉండదు తలా తోకా ఉండదు తలా తోకా చక్కటి యూజ్ ఇది మంచి ఇదియం ఇంగ్లీష్లో చెప్తారు ఎన్నెనో హెడ్ అండి ఎన్నెనో టెయిన్ అంటారు ఇంగ్లీష్లో అలాగే తలాతోకాలేది విద్యలు ఇవ్వేవో ఉంటాయి అది విద్య అనడానికి లేదు లేదన్న అవనడానికి లేదు కాదనడానికి లేదు దాని మీద నేను నేను ఇది ఎంటుంది ఈ రకంగా ఎన్ని విద్యలు మీరు వల్లే వేసినా అల్టిమేట్గా ఎందుకు పనికిరానివే సో నహి నహి రక్షత దుక్కు ఇంకా అనగడం సో అంటే సంస్కృతం చదువుకోవద్దు వ్యాకరణం చదువుకోవద్దు కాదు కొంతమంది ఎలా ఉంటారంటే నేను ఒక ఆయన నెలబాను ఆయన వ్యాకరణమే చదివారు వ్యాకరణమే చెప్పారు ఇంకా మరొకటి ముప్పుకోలేదు మరి అది నహి నహిరక్షత విక్రోకరణే అన్నది అటువంటి వాళ్ళ గురించి చెప్పాడు గోవింద అని ఈశ్వరుని నామాన్ని స్మరించడానికి వ్యాకరణ విద్వాంసుడు అవినక్కర్లేదండి భక్తి ఉంటే సరిపడుతుంది గోవింద గోపాల రామాయణానికి భక్తి కావాలా వ్యాకరణం కావాలా భక్తి ప్రధానం వ్యాకరణం రాకపోయినా పర్వాలేదు చూడ సంబోధన సంబోధన ప్రధమ ఏకవచనము కాబట్టి ఏమో విశర్గ లోపించింది సూలోపించింది ఈ హరస్వం వచ్చింది ఇవన్నీ మంచిదే చదువుకోవాల్సిన వాటే కానీ గోవిందాన్ని ఆర్తితో పిలవటానికి ఇవన్నీ తెలియకపోయినా నష్టం లేదు అల్టిమేట్లీ ఆ నామమే భక్తితో ఉచ్చరించిన నామే ఉద్ధరిస్తుంది కానీ వ్యాకరణం ఉద్ధరించాలి వ్యాకరణాన్ని నిందించడం తాత్పర్యం కాదు బట్ ఈ విద్యలనన్నిటికీ వాటికి ఉంటే పరిధిని మనం గుర్తించి వాటి వల్ల పొందే ప్రయోజనాన్ని పొందుతూ ఆత్మస్వరూపం వైపుకి వెళ్ళిపోవాలి కానీ అలాగా అక్కడికక్కడికి స్టక్ అయిపోతాడు ఈ సత్యాన్ని బోధించటం కోసం కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు సో ఆయన ఏమంటున్నాడు నేను ఇవన్నీ చదువుకున్నాను అన్నాడు ఏవిడు చదివా చెప్పండి ఋగ్వేదం చదువుకున్నాను భగవే సంతకుమార్ మహర్షి ఋగ్వేదం చదివాను భాష్యకారులు చెప్పారు వాళ్ళ ఇష్టం తాను యజుర్వేదం చదివాను సామవేదం చదివాను మూడు వేదాలు అయ్యాయి చతుర్థం అథర్వణం ఆ చతుర్థం అథర్వణంలోకి వస్తుంది నాలుగవదైన అథర్వణవేదం చదివాను వేదాలు నాలుగు అంటారు కానీ వాస్తవంలో మూడు ప్లస్ వన్ నాలుగు కాదు త్రీ ప్లస్ వన్ త్రీ ఒక యూనిట్ దిగ్గజు సామభిర్ యజంతి ఈశ్వరుణ్ణి ఆరాధించటానికి అథర్వణ వేదం పనికి అధర్వణ వేదం వినియోగించదు దుగ్యజుస్సామవేదాలే వినియోగానికి వస్తుంది అథర్వణ వేదంలో ఉపనిషత్ విచారం ఎక్కువ ఉంటుంది కర్మకాండకు చాలా తక్కువ ప్రవేశం ఉంటుంది తర్వాత లౌకికమైన విషయాలు ఉంటాయి స్వర్గాది సాధనాలని స్వర్గాది లక్ష్యాలని పొందటానికి ఉపయోగించే కర్మలు మీకు అథర్వణ వేదంలో ఉండవు తక్కువగా ఉంటాయి ప్రధానంగా యజుర్వేదం దుగ్వేదం సామవేదమే అంచేతను ఈ మూడు వేదాలు కర్మకాండ కోసం ఉద్దేశింపబడ్డాయి అథర్వణ వేదంలో ఉపనిషత్తులు ఉంటాయి లౌకిక విషయాలు ఉంటాయి దాను మెడిసిన్ స్థాపత్యం లేకపోతే ఇలాంటివివో లౌకిక విషయాలన్నీ ఉంటాయి అథర్వణ వేదంలో కాబట్టి ఇంకేతనే దాన్ని సెపరేట్గా ఇంకొకటి కింద కౌంటింగ్ చేస్తారు త్రీ ప్లస్ వన్ చతుర్థం ఆథర్వణం తర్వాత పంచమ వేదం అని ఇంకొకటి ఐదవ వేదం ఇది వా వేదం కాదు వేదం లాంటిది బట్ స్టిల్ కాల్డ్ వేద సో ఇతిహాస పురాణం ఇతిహాసములు రెండు మహాభారతం రామాయణం అలా చెప్పచ్చు ఏమండి మహాభారతం రామాయణం తర్వాత వచ్చాయి కదా అవి ఉపనిషత్తులో ఈ మహాభారతం రామాయణం పెడుతున్నారు ఏమిటి మీరంటే కరెక్టే మీరు అన్నది ఇతిహాసము అని వేదంలో ఉంటుంది బ్రాహ్మణ భాగంలో ఇతిహాసాలు ఉంటాయి వాటికి ఇతిహాసం ఉంటాయి బ్రాహ్మణ భాగంలోనే పురాణాలు కూడా ఉంటాయి అన్నీ వేదంలో ఉంటాయి కాబట్టి ఇతిహాస పురాణం పంచమం ఐదవ వేదము కోనండి రాశారు శంకరులు భారతాదు తీసుకోండి ఇతిహాస పురాణం పంచమ ఐదో ఐదో వేదం ఆ తర్వాత మళ్ళీ వేదానాం వేదం ఇది వాటి వేదానాం వేదం అంటే వేద మంత్రముల యొక్క అర్థాన్ని మీరు తెలుసుకోవాలంటే కొంత సామగ్రి అవసరం శిక్షాకల్పం వ్యాకరణం ఎట్సెట్రా అవన్నింటినీ తీసుకోవాలి అవి తీసుకునేప్పుడు వాటిని చెప్పి ఇవ్వో కొన్ని చూసుకుని ఇతర పదాలు వాటిని బోధించుకున్నాయి ఆ ఇతర పదాలు బోధించిన వాటిని పక్కన ఆ బోధించనిది ఇక్కడ పెట్టుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మ విద్య అని ఒకటి ఉంది అక్కడ బ్రహ్మ విద్యలో కొన్ని తర్వాత దైవం అని ఒకటి ఉంది దైవం అంటే జ్యోతిషం కాబట్టి ఆరు వేదాంగాలు ఉన్నాయండి శిక్ష కల్పం వ్యాకరణం చంద జ్యోతిషం నిరుక్తం ఈ ఆరింట్లో వేదానాం వేదం అన్నదానికి ఇది ఒక్కటైనా అని సమాధానం ఆల్ ది సిక్స్ కూడా చెప్పచ్చు కానీ చెప్పేప్పుడు కొంచెం ముందు వెనక చూసుకుని చెప్పాలి జ్యోతిషం చెప్పడం అనవసరం ఎందుకంటే దైవం అనే పదం చేత జ్యోతిషం కవర్ అవుతాం కాబట్టి అలాగ మీరు లెక్క వేసుకుంటే వేదం అంటే వ్యాకరణ శాస్త్రం అనర్థం ఎందుకంటే వేదము యొక్క తాత్పర్యాన్ని తెలుసుకోటానికి వ్యాకరణం అవసరం అవుతుంది అందుకోసం వేదానం వేదం వేదములను కూడా తెలుపుని చేసేది భాష తెలియాలి కదండి అది వ్యాకరణము తర్వాత పిత్ర్యం పిత్ర్యం అంటే సాధారణంగా వైదిక సంస్కారం ఎలా ఉంటుందంటే పితృదేవతారాధనకి ప్రాధాన్యత ఉంటుంది వైదిక సంస్కారం అలా కర్మ కర్మ సంస్కారం కర్మ గలవాడికి ఎంతసేపు దేవుడు దయ్యం అక్కర్లా పితృదేవతలే పితృ మీరు ఆలోచించండి ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక పర్వ పర్వ వచ్చి పర్వ పర్వదినమో ఉంటాను పర్వం వచ్చిందనుకోండి పూర్ణిమ వచ్చింది అనుకోండి అమావాస్య వచ్చిందనుకోండి పూర్ణిమ కాదు అమావాస్య వచ్చింది అనుకోండి అమావాస్య వస్తే వైదికుడి యొక్క ఆలోచన ఎలా పోతుంది రేపు అమావాస్య తర్పణాలు చూసుకోవాలి తెలలు తెచ్చుకుని తర్పణాలు చూసుకోవాలి ఆ తెలలు వీళ్ళు వాళ్ళు తేవకూడదు స్వయంగా వెళ్ళి కొట్టుకుపోయే అణ అలా చేసేవారు ఒక అణ ఇస్తాడు ఈయన్ని చూడగానే ఆయనకి తెరుస్తుంది ఈయన తెల్లల కోసం వస్తున్నాడు నల్ల తెల్లలు కావాలి శ్వేత తెల్లలు కూడా ఉంటాయి ఇలా కృష్ణాస్తి ఇలా శ్వేత అంటూ మంత్రం కూడా ఉంటుంది కానీ ఒక అడా ఇస్తాడు అడా ఇస్తే ఆయన పొట్ట కట్టి తెల్లలిస్తాడు ఈయన పౌడర్ చేసుకుని కలుపు ఏం కదా ఎలా ఉన్నా నడుచుకు కొంచెం ముక్కుపోయిన తిల్లైనా ఏదో పొట్లకు అది ఆ ఈయన పెడతాడు ఈయన కాల పోయి నది ఒడ్డుకు పోయి స్నానం చేసి ఆ దర్భముక్కలు ఈ తెల్లలతోటి తర్పణం చేసుకుని ఇంటికి వస్తాడు ఇది వైదిక సంస్కారం అలా ఉంటుంది పితుదేవం ఇప్పుడు నదికి పుష్కరం వచ్చింది అనుకోండి పుష్కరం వస్తే వైదికలు ఎలా ఉంటారు పుష్కరాల్లో ప్రధానమైన టాపిక్ ఏమిటండి పుష్కరాల్లో మీద ఏదో చెప్పండి స్నానం ఎలాగ స్నానం వచ్చింది కాపాడది స్నానం తర్వాత ఇంపార్టెంట్ ఏమిటి శ్రాద్ధం పితురు అంతా పితురే తర్వాత పూర్వకాలంలో ఈ బ్రదర్సు సిస్టర్స్ ఎప్పుడు కలుసుకుంటారు తద్ది రోజున కలుసుకుంటారు ప్రసంగం కూడా అలాగే ఉంటుంది అక్కనే నాన్న తర్యానికి చూశాను మళ్ళీ ఆ అమ్మ తసంగం కూడా అలాగే ఉంటుంది అంటే దీన్ని పితృదేవతారాధకుల యొక్క లక్షణాలు అలా ఉంటుందని నేను అన్నాననిపోతున్నాడు నిజంగా మాంధుక్యంలో చోట వచ్చింది తర్వాత పానుగంటి లక్ష్మీనరసింహారాజ్ గారిని ఒకరో గాయముండేవాడి ఆయన ఇదంతా గమనించి కర్ణాభరణం అనే నాటకం హతాశాడు దాంట్లో ఇదంతా ప్రతి నిరూపిస్తాడే కాబట్టి పితృయం కాబట్టి వైదిక సంస్కారాల్లో అదొక ప్రధానమైన అంశం అంటే అభిప్రాయం ఏంటంటే పితృదేవతారాధన చేయదగ్గది దేవపితృ కార్యాభ్యాన్ని ప్రమదిత గృహస్థండి చేయదగ్గదంటే ఇంకా అందరూ బయలుదేరమని కాదు బ్రహ్మచారికి ఏం సంబంధం లేదు గృహస్థు మాటలు చెప్తున్నారు దేవపితృ కార్య బ్రహ్మచారికి సంబంధం లేదు ఎతికి సంబంధం లేదు కూడా ఉండదు ఆపస్సులు కూడా వేరాలు లెప్తావు ఏవో కొన్ని ఉపాసనలు నిధులు ఉంటాయి అక్కడ దేవపితృ కార్యంలోనూ గృహస్థు చేసుకోవాలి చేయమని అభిప్రాయం కానీ అక్కడే స్టక్ అయిపోకూడదు అని అదే అభిప్రాయం కృత్యం అలా స్టక్ వైదికులకి అటువంటి దోషం ఉండొచ్చు వేదం లేదు శాస్త్రం లేదు ఏమీ లేని వాడి గురించి ఏం చెప్తాం ఏమీ చెప్పాం వదిలేస్తాం వాళ్ళ మీద కొంత చదువుకున్న వాడికి ఇంకా బాగా నువ్వు బాగా చదువుకోవాలని చెప్తారు నడిచి ఎద్దుని కొంచెం తోస్తారు ఏ నడకాలకుండా కూర్చున్న దాని దగ్గరికి వెళ్ళి ఎంత వస్తారు వాడు పిత్రియం దాకా వచ్చాడు కాబట్టి కొంచెం పైకి వెళ్లాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయం సో పిత్ర్యం పితృదేవతారాధన దానికి సంబంధించిన శాస్త్రం రాశిం రాశిం అంటే ఏదో ఉంటుంది ఇంకా ఇంకా జ్యోతిషం అవుతుంది రాశిం అంటే మరి దైవం అంటే ఇంకోటి అవుతుంది చూద్దాం నిధిం నిధి ఈ పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారంటే అదొక శాస్త్రం ఉండేది ఈ మధ్యకాలంలో పోయాయి ఆ శాస్త్రాలు ఆ శాస్త్రం ఏంటంటే మినరల్స్ ఎక్కడ ఉన్నాయి మినరాలజీ మిధి దాని లక్షణం ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్నది ఏమిటంటే వాటర్ డివైనర్ ఈ వాటర్ డివైనర్ ఉంటాడు నేను వీళ్ళని చాలామందిని చూశాను వాళ్ళు మోస్ట్ అన్ అన్కన్విన్సింగ్గా ఉంటారు మీరు చూసే ఉంటారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఏం చేస్తారంటే ఓ స్టోను మంచి అందంగా గుండ్రటి స్టోన్ ఒకటి ఉంటుంది ఆయన దగ్గర ఆ స్టోన్ కి మధ్యలో చిల్లు పెట్టి దారం ఒకటి కడతారు అదే అది వేలుకి ఇలా చుట్టుకుంటా చుట్టుకుందాన్ని ఇలా ఇలా తిప్పుతూ ఉంటా ఇలా తిరుగుతూ ఉంటుంది ప్రసిషన్ అంటారు ప్రసిషన్ ఒకరిసే ప్రసాయి ప్రెసిషన్ అలా తిరుగుతూ ఉంటుంది అంటే ఇలాగ సర్కులర్గా తిరుగుతూ ఉంటే ఆయన ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి ఇలా ఇలా తిప్పి ఇది రైట్ తిరుగుతూ ఆయన తిప్పుకున్నట్టు కాదు అది తిరగడం ప్రారంభిస్తుంది ఆయన తిప్పుతూ ఉంటాడు వేలతోటి ఇలా అది అది కొంచెం ఇటువైపు తిరుగుతోంది మీ వేలు అటు పెడితే మీరు అటు పెరక ఇంకేటండి ఆయన ఆయన చెప్పింది ఏమిటంటే వాట్ హీ సేఫ్ హీ బిలీవ్స్ దట్ ఈస్ ది పిల్ ఎవరి వాటికి ఆయన ఏదో బ్లఫ్ చేస్తున్నారని నేను అంట స్టార్ట్స్ బిలీవింగ్ ఇలా ఇలా తిప్పుతూ ఉంటాడు తిట్తో తిప్పుతా నవ్ యూ సిట్ ఈస్ స్ట్రింగ్ టువర్డ్స్ డాయి దే ఫోర్ సంథింగ్ ఈస్ రాంగ్ అంది రైట్స్ థాయ్ ఈ రకంగా నేను ఒక ఆయన నా వెంట పడి నేను ఆశ్చర్యపోయాను నా దగ్గరకు వచ్చి కూర్చొని ఇలా తిప్పేస్తావు చూడండి మీ దగ్గరకు వచ్చి దాకా అక్కడి నుంచి తిప్పుకుంటూ వచ్చాను నేను మళ్ళీ మళ్ళీ గుమ్మం దగ్గరికి వెళ్ళి చూడండి ఇప్పుడు చూడండి ఇది వేగంగా తిరిగేసుకోండి అలా అలా వచ్చి నా దగ్గరికి వచ్చేప్పటికి చూడండి ఇప్పుడు ఎంత స్లో అయిపోయిందో మీ దగ్గర ఏదో ఉంది అంటారు ఆ వేలు మీ దగ్గర How you, it is, it is how you can say ఇట్ ఈజ్ బిహేవింగ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అని హౌ యూ కెన్సే యూఆర్ నేనేమీ చేయట్లేదు దాని ఉంటుంది అదే సో ఈ వాటర్ డివైన్ అది పుల్ల తీసుకుంటాడు పొల తీసుకుని ఇలా ఇలా కొడుతూ ఉంటాడు అక్కడికి వచ్చేవాడికి ఇక్కడ సౌండ్ మారింది అంట లేకపోతే ఈ పుల్ల అలా పెడతాడు పెడితే అటు పడిపోతుంది ఇలా పెడతాడు అప్పుడు ఇటు పడిపోతుంది అటు పడిపోతుంది ఇంకో చోటకి వీళ్ళు అలా పెడతాడు పెడితే పడదు ఇదిగో ఇక్కడ వాటర్ ఉందంట అది పడదంటే ఆ సందర్భాన్ని బట్టి ఉంటున్నాయి పడదంటే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కరెక్ట్ గా ఉంటే పడదు కొద్దిసేపు ఫ్యూ సెకండ్స్ ఎక్స్ట్రా నిలబడుతుంది దాన్ని పడిపోతుంది అంతకుముందు ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సరిగ్గా లేనట్టుగా పడుతుంది అంతేగానే పడిపోతుంది ఇది ఇక్కడ వాటర్ పడుతుంది అంట వాటర్ అయినా ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఆ శాస్త్రం యొక్క లోతుపాత్ర అధ్యయనం చేసిన వాళ్ళేం కాదు అంతా కూడా మిడతం బట్టలు చూసిన వ్యవహారంగా నడుస్తూ ఉంటుంది లెట్ మీ సే వెరీ క్లియర్లీ ఐఎమ్ నాట్ కన్విన్స్ నేను కన్విన్స్ కాలా మీరు కన్విన్స్ అయ్యారేమో నాకు తెలియదు కానీ నేను కన్విన్స్ కాలా సో కోనసీమ లాంటి చోటకి వెళ్లి వాటర్ డెవైన అక్కర్లేదు ఎక్కడ ఎవడో అక్కర్లేదు ఎక్కడ దవ్వినా నీళ్లు వస్తాయి అడుగునా స్టోన్ స్ట్రక్చర్ ఉంటే వాటర్ డెవనైనది అయ్యేది మరొకటి అయ్యేది ఏది దవ్వినా నీళ్లు పడవు మేమన్నీ చూసి తల బొప్పు కట్టేసి దండం పెట్టి విదిలేసి అన్యాసం పుచ్చేసుకున్నాం అన్నే కాబే ఇవన్నీ ఐ హాట్ కన్విన్స్డ్ బై ఆల్ దేష్ సో ఆల్ అండ్ చెప్పుకుంటూ పోవడం కనపడ్డవాడికి అలా ఏదో ప్రొడిక్షన్ చేసేసుకుంటూ పోవడం ఈ విద్యను కనపడ్డ ప్రతివాడికి అడిగిన ఇద్దరికే పాఠం చెప్పడం అడిగిన వాడికి అడగని వాడికి ఇద్దరికి చెప్పేసుకుంటూ పోవడం చెప్పు వంద మందికి చెప్పారనుకోండి తొంభై మందికి రాంగ్ అయింది వాళ్ళ ప్రారంభం పది మందికి రైట్ అయింది అనుకోండి నా గొప్పత సో ఆ రకంగా నడుస్తూ రాంగ్ అయినవాడు నోరు రోజు కూర్చుంటాడు నాకు లాగా వీధిని పడి చెప్పడం రాంగ్ అయినవాడు రైట్ అయినవాడు ప్రేమగా చెప్పుకుంటాడు ఇదో అడ్వాంటేజ్ ఇండియన్ సొసైటీ అమెరికాలో అయితే లా సూట్ వేస్తాడు అక్కడ ఎవరు ఇలాంటి వేషాలు లేదు ఇక్కడ సొసైటీ చాలా అకామిడేటివ్ సొసైటీ ఫోన్లే ఆయన చేసి ఏదో ఆయన చేశాడు మన ప్రారంభం బాగుదైతే నీ ఇల్లు పడలేదు వెళ్ళినా నిజాలు ఫీట్ ఇంకా నీళ్లు పడకపోతే మన ప్రారంభం బాగలేదు పడలేదు ఆయన చెప్పి ఏదో ఆయన చెప్పాడు అని ఏదో ఇలా అవుతాడు ఈ శాస్త్రాలు ఇప్పుడు సరిగ్గా లేవు ఒకప్పుడు బాగా ఉంటాయి అని మనం అనుకోవాలి ఎందుకంటే శంకరులే పాయింట్అవుట్ చేస్తున్నారు కనుక ఏ కుడ్ బి దేథింది ఇక్కడ బంగారం ఉంటుంది గోల్డ్ గోల్డ్ ప్రాస్పెక్టింగ్ గోల్డ్ రష్ అని విన్నారా మీరు ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో గోల్డ్ రష్ ఇక్కడ బంగారం ఉంటుంది ఇంకా ఇంకా కొంతమంది ఇప్పటికీ ఉన్నారు లంక బిందులు ఎక్కడున్నాయో చెప్తారు కనపడ్డారా మీకు ఇటు వాళ్ళు ఎవరన్నాను అసలు విన్నారా లేకపోతే నేను చెప్పడమేనా విన్నారు కదా ఓకే లంక బిందులు ఎవర లంక బిందె ఎక్కడుంటాయో చెప్తానంటే అసలు ఉండాలా లంకబిందు ఎవడో ఒకడు పెట్టి కదా ఎవడో ఒకడు పెట్టుకుంటే దాన్ని వెతుక్కోవడం పట్టుకోవడమో పట్టుకోవడం పెట్టాడని నమ్మకం ఉంది కాబట్టి ఏమో ఆయో సో ఇవన్నీ నిధిం ఒక ఎష్యూ ఉంద మినరాలవే నర్థం అంటే పొరగం వాళ్ళు మినరల్స్లో కొంత సమ సామర్థ్యం ఉండేది వాళ్ళ మెటలజిస్ట్ కింద ఉండే జింక్ కాపర్ గోల్డ్ సిల్వర్ ఐరన్ ఇవన్నీ కూడా వెరీ ఓల్డ్ మినరల్స్ వాళ్ళు దేవర్ ప్రాస్పెక్టింగ్ ఆలోచిస్తుంది అదొక శాస్త్రం మీ థింగ్ వాకోవాక్యం అంటే తర్కశాస్త్రం అనుమానం సిల్లాగిజం ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్లో అరిస్టాట్లు వాళ్ళందరూ ప్రాక్టీస్ చేశారు మన దగ్గర గౌతమ మహర్షి కణాథ మహర్షి వీళ్ళందరూ కూడా వాకోవాక్యం అంటే ఏమిటా దాని దాని ఎటిమాలజీ ఏమిటా అని దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఓకే సో వట్ ఈస్ ది ఎటిమాలజీ అని ఐ వాస్ థింకింగ్ అబౌత్ నాకు దొరకలేదు కానీ నాకు ఏమనిపించింది అంటే ఇంకా దొరకకపోతే ఊహ దగ్గర మనం కొంత వెతకాలి దొరకపోతే ఓ వచ్చాం వీడు చెప్పింది వాడు కాదంటాడు వాడు చెప్పింది వీడు కాదంటాడు వాకోవాక్యం అంటే తర్కశాస్త్రం సో ఎదరవాడు చెప్పింది ఖండించి పై మాట చెప్పడమే దాని దాని తాత్పర్యం అంతకంటే వేరే తాత్పర్యమే ఉండదు ఆ కారణంగా దానికి వాకోవాక్యం ఓ వాక్యం ఇంకో వాక్యం ఇంకో వాక్యం మరో వాక్యం అలాగా అయ్యి ఉండొచ్చు ఆ తర్వాత ఏకాయనం ఏకాయనం అంటే నీతి శాస్త్రం అని అర్థం దానికి ఆ పేరుంది నీతి శాస్త్రం అంటే ఒకే ఒక ధర్మాన్ని మనం గట్టిగా పట్టుకోవాలనో ఏదో ఒక అర్థంలో నీతి శాస్త్రము రాజనీతి లౌకిక నీతి ఎథిక్స్ అండి జీవ జీవితంలో సివిక్ సెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అది నీతి శాస్త్రం సో అది ఏకాయనం ఇప్పుడు కొన్ని సెన్సిటివిటీ సివిక్ రూల్స్ ఇవే అవి పాటించాలి అవన్నీ పూర్వం వాళ్ళు చేసేవారు ఇప్పుడు నదీ జలాలు ఉన్నాయనుకోండి మనం నదీ జలాలని కలుషితం చేయరాదు అది ఒక ఎథిక్స్ అది ఎవరికి వాళ్ళు పాటించాలి అక్కడ పోలీసు నిలబడి కర్ర పట్టుకుని వాడు నోరు పారేసుకుంటే కానీ మనం అలా ఉండము అంటే తప్పు కదా అది పోలీసు ఇంత కనుక అంటే కష్టం ఇక దేవ విద్యం ఉంటుంది దేవ దేవతల విద్య అయితే దేవతలకు సంబంధించిన విద్య చూద్దాం ఇంకా బ్రహ్మ అంటే బ్రహ్మ అంటే ఆత్మవిద్య కాదు ఆత్మవిద్య చదువుకున్నవాడు అయితే మళ్ళీ నాకు ఆత్మవిద్య ఎందుకు వస్తాడు బ్రహ్మ అంటే వేదము దానికి సంబంధించిన అంగములు ఏ అంగాలు ఇంతకుముందు కవర్ అయ్యేదో చూసుకుని ఆ మిగిలిన అంగాలను బ్రహ్మ విద్యా అన్నదానికి అర్థంగా చెప్పాలి శంకరులు చెప్తారు భూత విద్య భూత విద్య అంటే దెయ్యాలు పిశాద్యాలు కాదు పద్యభూతం కృతి చెప్తేదో వాయు ఆకాశములు వాటికి సంబంధించిన తత్వాలు వాటి విచారణ సాంఖ్యులు వాళ్ళు బాగా చేస్తారు సో అది భూత విద్య క్షత్రవిద్యం అంటే ఆర్చరీ మొదలైనవి ఆర్చరీ అవ్వచ్చు తనుగు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ విద్య రాజనీతి శాస్త్రం కూడా అయితే అవ్వచ్చు చూద్దాం ఏమంటారు నక్షత్ర విద్యా నక్షత్ర విద్యా అంటే ఆస్ట్రానమీ ఎస్ట్రానమీ లాంటిది ఉంటుంది చూద్దాం సర్పదేవజన విద్య అని సర్ప విద్య దేవజన విద్య సర్ప విద్య అంటే పాము కాదు మంత్రాలు వేయటం ఇదేనా మనది ట్రాపికల్ కంట్రీ పూర్వం అడవులు చెట్లు చేపలు అధికంగా ఉండేవి తుప్పలు పొదలు గ్రీనరీ ఎక్కువగా ఉంది మనుషులు ఆ ఆ అడవుల మధ్యలో నివాసం చేసేవారు దాంతో పురుగు పుట్రా సమస్య ఎప్పుడూ ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ సిమెంటు వ్యాపించి పురుగు లేదు పుట్రా లేదు తప్పిస్తే మిగతా అనేది ఏదో ఇప్పుడున్న సమస్యలు ఇప్పుడు ఉన్నాయి అప్పుడు పాములు తేళ్ళు జెర్రెలు ఇలాంటి సమస్యలు ఉండేవి ఇప్పుడు కొంత తక్కువ ఇప్పుడు బొద్దింకలు ఇవన్నీ వచ్చాయి వాటెవర్ సో ఈ సర్ప అంటే విష జంతువుల నుంచి దాడి నుంచి వీళ్ళు వీళ్ళని రక్షించుకోవాలి దానికోసం మూలికలు సర్పింటిన అనే ఏదో మన ఒక చెట్టు మూలిక ఉంది దాని నుంచి రిసర్పిన్ అనే ఆల్కలైడ్ని ఐసోలేట్ చేస్తారు సర్పెంటినా పేరు ఆ మొక్కకి సర్పెంటినా ఏదో ఉంది రావోల్ఫియా సర్పింటిన థ్యాంక్ యూ వెరీ మచ్ రావోల్ఫియా సర్పెంటినా ఆ మూలిక అది ఆ మూలికని వీళ్ళందరూ ఈ పాముల వాళ్ళు అందరి దగ్గర ఉంటున్నారు వీళ్ళు పాములు ఆడించడానికి మూలిక వాడుతూ ఉంటే ఓ పాశ్చాత్య సైంటిస్ట్ వచ్చాడు ఆర్గానిక్ కెమిస్ట్ అని వచ్చి ఈ మూలికని డబ్బిచ్చి కొనుక్కుని ఓ బస్తాలో వేసి పట్టుకుపోయాడు దాని నుంచి రిసర్ప్ అనే ఆల్కలాయిడ్ని ఐసోలేట్ చేసి దాని స్ట్రక్చర్ కనిపెట్టి నోబెల్ ప్రైజ్ కొట్టేశాడు రాబర్ట్ రాబిన్ సమ్ వెరీ గ్రేట్ సైంటిస్ట్ రిసర్ప్ అని సింతిసైజ్ చేసిన వాళ్ళలో రాబర్త్ వుడ్ వర్డ్ అనే సైంటిస్ట్ కూడా సింత్ చేశారు ఇట్ గా నోబుల్ ప్లేస్ నాట్ ఫర్ దీస్ ఫర్ సంథింగ్ వాట్ ఎవర్ సో ఆ రిసర్ప్ అనే ఆల్కలాయిడ్ అది పాములకి అది విషం అనమాట అంటే అది పాములు దూరంగా పోతుంది పాము విషం నుంచి రక్షిస్తుంది పాము విషము కార్డియాకరెస్ట్ చేస్తుంది ఈ రిసర్పిన్ అనే ఆల్కలాయిడ్ కార్డియాకరెస్ట్ ని కొంతవరకు ఆపుతుందని తద్వారా ఏదో మందులు ఇది సో ఈ విధంగా ఈ శాస్త్రం అంతా ఉంది మంత్రాలు ఉన్నాయి సర్ప మంత్రాలు అంటే ఆ సర్పం ఘాటు వేసినప్పుడు వీడు మంత్రం వేస్తారు పల్లెటూళ్ళలో ఉండేవారు పూర్వం సర్పం ఘాటు వేసినట్టునే మనిషిని మోసుకొచ్చేస్తారు వాళ్ళు ఈయన మంత్రం వేస్తే వాళ్ళు లేచి కూర్చుంటారు అంటే ఏమవుతుందంటే ఒకప్పుడు అంటే ఈయన వేసిన మంత్రం పని చేసిన సందర్భంగా మంత్రం వల్ల లేచి కూర్చున్నాడు ఒకప్పుడు ఫెయిత్ హీల్ ఫెయిత్ వల్ల హీలైపోతుంది ఒకప్పుడు వారికి అసలు పాము విషం ఎక్కదు కానీ వీడు భయపడిపోతాడు భయం వల్ల ఆ విష ప్రభావంలో ఉన్నాననే భ్రమలో ఉంటాడు మంత్రం వేస్తే తగ్గిపోతుంది ఆ భ్రమని తొలగిస్తుంది సో ఒకప్పుడు మంత్రానికి శక్తి కూడా ఉంటుంది ఒకప్పుడు ఇటు వర్క్స్ బేస్డ్ అండి ఫెయిత్ హీలింగ్ పల్లెటూళ్ళలో మరి ఇటువంటివే వర్కౌట్ అవుతాయి వాట్ డే కండు సో ఇటు అస్యూమింగ్ దాట్ ఈ మూలికలు మంత్రాలు ఇవన్నీ బాగా అధ్యయనం చేసి వాటిలో నిష్ణాతుడు ఉన్నాడు అనుకోండి ఆ విద్య గల ఆ విద్యకి సర్ప విద్య అని చెప్పి అంటే గారుడము అని చెప్పారు శంకర్లు అది చెప్పబోతున్నారు ఇక దేవజన విద్య ఈ దేవజన విద్య ఇంట్రెస్టింగ్ విద్య దేవతలకి సపోర్ట్గా సర్వీస్ అందించే వాళ్ళకి దేవజనులు అని పెరుగు దేవతలకి సపోర్ట్ అందిస్తారు దేవతలు స్వర్గంలో ఉంటారు దేవజనులు గంధర్వులు అప్సరసలు సపోర్టింగ్ స్టాఫ్ అనమాట వీళ్ళు ఇప్పుడు మీరు మన మన సమాజానికి అప్లై చేయండి అది దేవతలు ఎవళ్ళు ధనవంతులు బాగా డబ్బు బాగా ఉండి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు దేవతలు అమెరికా వాళ్ళం మన సమాజంలో కూడా బాగా ధనం వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళకి వినోదాన్ని విజ్ఞానాన్ని అందించే వాళ్ళు దేవజనులు ఎవరు డాన్సర్సు బ్యూటీషియన్స్ వాటెవర్ వీళ్ళద్దరు దేవజనులు పెర్ఫ్యూమ్స్ తయారు చేసేవాళ్ళు అంటే ధనవం ధనవంతులకి కొన్ని రకముల సేవలను అందించి తాము ధనాన్ని సంపాదించి వాళ్ళకు అనుకూలంగా ఉండి వాళ్ళని దేవజనులు అనిపారు ఈ దేవజన విద్యలు ఏమిటో చెప్పండి కర్ఫ్యూ మరి శంకరులు చెప్పబోతున్నారు డ్యాన్స్ సంగీతం హోటల్స్ దేవజన కాదు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ఉండాలి హోటల్స్లో కాదు ఎంటర్టైన్మెంట్ ఉండదా దేవజన్మంటే గంధర్వండి దేవజన థియేటర్ థియేటర్ థీటర్లు వీళ్ళందరూ మన సినిమా ఇండస్ట్రీ అంతా దేవజన విద్యలోకి వస్తుంది అక్కడ డ్యాన్స్ కూడా డ్యాన్స్ కూడా దేవజన విద్య ఏది కూచిపూడి భరతనాట్యం ఏదో డ్యాన్స్ ఫార్మ్స్ అనేక ఉన్నాయి కదా అవన్నీ కూడా దేవజన విద్య భక్తికి సంగీతం బాగుంటుంది డ్యాన్స్ అక్కర్లా సంగీతం దగ్గర రావచ్చు వ్యక్తిది అర్థదాకా బట్ ఎనీవే పీపుల్ గోయింగ్ టు దట్ ఆల్సో సో డ్యాన్స్ని ప్రాచీనులు అంగీకరించలేదు దాన్ని ప్రశంస దాన్ని లెక్కలోకి తీసుకోలేదు ఎందుకంటే డ్యాన్స్ అనేప్పటికీ ఈ ఎంటైర్ అవుట్లుక్ చేంజెస్ సంగీతం వరకు ఆనందంగా ఆస్వాదించేవారు భక్తి సంగీతాన్ని ఆస్వాదించేవారు ఈ మధ్యకాలంలో డ్యాన్స్ కూడా బాగా పాపులర్ అయింది వాట్ ఎవర్ సో సర్పదేవజన్ ఇవన్నీ ఆయనకి ఇవన్నీ తెలుసు అధ్యయ భగవహ అవన్నీ నాకు తెలుసు యు నో నో యూ గెట్ ది మెసేజ్ భాష్యకారులు ఏమంటారో చూద్దాము ఋగ్వేదం భగవహా అధ్యయమి స్మరామి ఋగ్వేదమును అధ్యయనం భగవహ అంటే ఓ పూజనీయ ఋగ్వేదమును అధ్యయనము చేతున్నాను అంటే ఇప్పుడు కొత్తగా చదువుకుంటున్నాడు నా కాదు మరి అధ్యయనం అంటే చదువుకోవడమే కదా అంటే అక్కడ అధిపూర్వక ఇక్కు ధాతువుకి స్మరణ అని ఒక అర్థం ఉన్నది అంటే పాణిని గారి లెక్క ప్రకారంగా ధాతువు కదండి అధి ఇక్ అది ఇక్కు ధాతువు ఆ ధాతువుకి స్మరించుట అని వెరీ నైస్ ఎనీవే సో ఆ స్మరించుట అనే అర్థాన్ని బట్టి ఆ విధంగా ఆయన స్మరా అనే పదాన్ని వాడే భాష్యత అవును అదే అధ్యయమి అంటే స్మరాము నేను స్మరిస్తున్నాను అంటే బాగా చదువుకున్నాను అంట నాకంత గుర్తులో ఉంది ఎదురు వేదం ఋగ్వేదం గుర్తులో ఉంది తర్వాత విజ్ఞాన పృష్టత్వాత్ అంటే ఇంతకుముందు అధీహీకి అర్థమేం చెప్పారు అధ్యయనము చేయించండి అని చెప్పారు ఇక్కడ ఇక్కడ అధ్యయమీకి అదే అర్థం చెప్పాలిగా అధ్యయనం చేసుకున్నాను అనేదో చెప్పాలిగా అర్థం మార్చేసారేమిటి అక్కడ చెప్పిన అధ్యయన పదానికే ఇదే అధ్యయన పదం ఉత్తమ పురుషాను ప్రథమ పురుషాను మధ్యమ పురుష దీహే మధ్యమ పురుష అధ్యయమే ఉత్తమ పురుష దానికి దీనికి అంత అర్థం ఎలా అంటే కాదయా అక్కడ నాకు బోధించండి అని కాబట్టి అక్కడ బోధించుతా అని అర్థం చేద్దాం ఇక్కడేమంటున్నాడు నీకు తెలుసున్నదేమిటో చెప్పమని అడిగితే దానికి సమాధానంగా చెప్తున్నాడు యద్వేత్త విజ్ఞానస్య పృష్ఠత్వాలు యద్త్తేన మోపసిగా నీకు ఏది తెలుసో దానిని నాకు చెప్పి నువ్వు ఉపసదనము చేయము అని అన్నప్పుడు దానికి సమాధానంగా చెప్పేప్పుడు ఆ చెప్పిన దాంట్లో ఆయనకి తెలుసున్నది చెప్తాడు కానీ తెలియనిది చదువుకోవాలనుకుంటున్నది చెప్తాడు కాబట్టి అక్కడ అధీహి పదానికి తెలియనిది చదువుకోవాలనుకోవడం అర్థం ఇక్కడ అధ్యయమి అనే పదానికి తెలిసి గుర్తులో ఉంది అని అలాగే మనం తేడాగా అర్థం చెప్పాల్సి ఉంటుంది తాయుర్వేదం సో ఋగ్వేదం తర్వాత ఇంకా ఏం చదువుకున్నాడు ఆయన యజుర్వేదం కూడా చదువుకున్నాడు సామవేదం సామవేదాన్ని కూడా చదువుకున్నారు ఆథర్వణం చతుర్థం వేదం అక్కడ మంత్రంలో ఏముంది ఆథర్వణం చతుర్థం అని ఉంది మహర్షి చేత దర్శించబడినది అని ఇది కూడా వేదమే ల్గవది అథర్వణ మహర్షి చేత చేయబడినది ఎందుకంటే అథర్వణ మహర్షి అథర్వ వేదాన్ని దర్శించడమే కాకుండా ఇంకా ఏవో కొన్ని గ్రంథాలు రాశాయి కాబట్టి అథర్వణం అని మాత్రమే ఉంటే అథర్వణ మహర్షి రచించబడిన గ్రంథము కూడా అర్థం చెప్పే అవకాశం ఉంది కానీ చతుర్థం పదం వేయడం చేత అంతకుముందు ఏం చెప్పారు మూడు చెప్పారు మూడు చెప్పి ఆ మూడు వేదాలు ఇప్పుడు చతుర్థం అంటే నా చతుర్థం ఏమవుతున్నది వేదము చతుర్థం వేదం వేదం అనే పదం లేకున్నా వేదం అనే పదాన్ని భాష్యకారులు జోడించారు అథర్వణం కాబట్టి అథర్వణ మహర్షి రచించిన ఇతర గ్రంథాలు కాదు ఇక్కడ టాపిక్ అథర్వణ వేదము వేద పదాన్ని మీరు ఎందుకు జోడించారు లేదు కదా అక్కడ వేదశబ్దస్య ప్రకృతత్వా ఆ విధంగా భాష్యకారులు ప్రతి పాయింట్ ని సూక్ష్మంగా పరిశీలించి చెప్తారు చతుర్థం అనే ఉంది వేదమ్మని లేదు లేకున్నా వేదం పెట్టాం ఎందుకంటే ఆ వరుసలో ప్రకృతము ఆ వరుసకి సంబంధించినది వేదమే కాబట్టి చతుర్థం వేదం అనే తెచ్చుకోవాలి ఇతిహాసపురాణం పంచమం వేదం వేదాన ఓ ఇతిహాస పురాణం పంచమం వేదం ఇతిహాసము పురాణము ఐదవ వేదముగా పరిగణింపబడతాయి అవి పంచమం వేదం పంచమం అనే పదానికి కూడా మళ్ళీ అర్థం పంచమం వేదం అనే ఎందుకంటే వేదం అనే మాట లేదు అక్కడ వేదానాం వేదం వేరు మళ్ళీ వేద పదము ప్రకృతం గనక చతుర్థం వేదం పంచమం వేదం పంచమం వేదం ఏమిటి అంటే ఇతిహాస పురాణములే పంచమం అంటే ఇతిహాసానిచ రెండు ఇతిహాసాలున్నాయి ఇతిహాసే ఇతిహాసం ఇతిహాసే ఇతిహాసాన్ని ఇతిహాసే పురాణాన్ని చయో సమాహార సమాహార ద్వంద్వం చేస్తే ఏకవచనం అవుతుంది సమాహారంలో ఏకవచనం అవుతుంది అప్పుడు దానికి ఇతిహాస పురాణం అని వస్తుంది అది పంచమవేదము తర్వాత ఇప్పుడు వేదానా వేదం దానికి అర్థం చెప్తున్నారు భారత వేదానం భారత పంచమానా వేదం వ్యాకరణమిత్యథ ఇప్పుడు ఐదు వేదాలు వచ్చాయి ఐదవది భారతం ప్రధానంగా భారతం మహాభారతం పంచమవేదంగా ప్రసిద్ధి చెందింది సో పంచమై భారతము పంచమవేదముగా ప్రసిద్ధి చెందింది దాంతోపాటుగా మిగిలిన నాలుగు వేదాలు మొత్తానికి అన్నిటికీ వేదం అంటే తెలుపుడు చేసేది ఈ వేదముల అర్థాన్ని తెలుపుడు చేసేది ఏమిటి వ్యాకరణ కాబట్టి వేదానం వేదం అంటే వ్యాకరణ శాస్త్రమే వ్యాకరణమేమి మిగతా వక్కర్లేదా అంటే మిగతా వస్తాయండి ఆ రంగాలు అవసరం ప్రస్తుతానికి వేదానం వేదం అనే పదంతో వ్యాకరణం చెప్పండి మిగతా వస్తాయి ఆ కవర్ అవుతాయి తర్వాత వ్యాకరణం అని చెప్పడానికి హేతు చెప్తున్నారు ఆయన వ్యాకరణైన హీ పదాదిభాదశ ఋ్వేదాదయోయంతే హీ హీ అంటే ఎందుకనగా అంటే వ్యాకరణం అని అర్థం చెప్పడానికి హేతు ఏమిటంటే వ్యాకరణం చేత వ్యాకరణం ద్వారా వ్యాకరణం చదువుకుంటే పదాది విభాగశ పదములు ప్రత్యయ ఆది చేత ప్రత్యయాలు తీసుకోవాలి పదములు ప్రత్యయములు మొదలైన విభాగం ఆ వాక్యంలో స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆ పద ప్రత్యయాది విభాగం ఎప్పుడైతే తెలుస్తుందో మీకు ఋగ్వేదాదయో న్యాయంతే ఋగ్వేదం యొక్క అర్థాన్ని యజుర్వేదం యొక్క అర్థాన్ని ఆ విధంగా యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోగలదు భారతంతో సహా కాబట్టి వేదానం వేదం అంటే వేదానాం కర్మని షష్ఠి అంటే వేదాన్ని వేదం వేదయతి అని వ్యుత్పత్తి చెప్పి నాలుగు ప్లస్ వన్ ఐదు వేదములను తెలుపులు చేయడానికి సహకరిస్తుంది కనుక వ్యాకరణ శాస్త్రము అని శ్రాధకల్పం శ్రాద్ధకల్పం అండి శ్రాద్ధం పెట్టడానికి ఎలాగో తెలియాలి కదా శ్రాద్ధం పెట్టడం తెలియకపోతే శ్రాద్ధం పెట్టించేవాడు ఎవరు లేడనుకోండి ఇప్పుడు మంత్రం లేకుండా పెట్టాల్సింది ఏదో పొన ఆమాత్రమైనా పెట్టుతున్నాడైనా సంతోషిద్దం చేస్తాం సో శ్రాద్ధానికి చాలా ప్రాధాన్యం ఉంది వైదిక సంస్కృతిలో అంతే ఆ పదం మనకి ఇక్కడ కనపడదు ణితం మ్యాథమెటిక్స్ రాశిం గణితం మ్యాథమెటిక్స్ ఉంటాయి మీకు నేను ఒక దృష్టాంతం చెప్తాను చూడండి మూడు అగ్నులు ఉంటాయి మీరు ఉండటం అని చదివారు గుర్తుం ఉండాలి కొన్ని గుర్తు లేకపోయినా పర్వాలేదు నేను చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్పేవారని అలా వస్తుంది సర్ప సో గార్హపత్యం ఆహవనీయం దక్షిణాగ్నే మూడు అగ్నులు ఉంటాయి ఈ దక్షిణాగ్ని అర్ధవృత్తాకారంగా ఉంటుంది ఆహవనీయానికి దక్షిణం వైపున ఉంటుంది పుడివైపున అర్ధ దక్షిణ దిశలో ఉంటుంది అర్ధవృత్తం హాఫ్ సర్కిల్ ఆహవనీయము గార్హపత్యము ఆహవనీయము చతుర్భుజి సమచతుర్భుజి సమచతుర్భుజి స్క్వేర్ గార్హపత్యము సర్కిల్ మూడు ఉంటాయి అయితే మూడింటి యొక్క వైశాల్యం సమానం అని కన్సెస్ మీరు కొంచెం చిన్నదిగా పెట్టుకోవచ్చు కొంచెం పెద్దవిగా పెట్టుకోవచ్చు మరీ పెద్దది అనవసరం సో కానీ వైశాల్యం మూడింటివి సమానంగా ఉండాలి ఎలాగండి అది సర్కిల్ హాఫ్ సర్కిల్ స్క్వేర్ సర్కిల్ వైశాల్యం తెలియాలంటే పై ఆరు తెలిస్తే పై తెలియాలి అని చెప్పి అపస్తమ మహర్షి పై చెప్పాడు త్రీ పాయింట్ వన్ ఇప్పుడు క్యాల్కులేషన్ కూడా అంతే వస్తుంది పై చెప్తాడు ఆయన తర్వాత చతుర్భుజికి ఎక్స్ స్క్వేర్ భుజాన్ని భుజం పెట్టి గుణిస్తే ఎక్స్ స్క్వేర్ అర్ధచతుర్ అర్ధ వృత్తానికి కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలి అక్కడ ఆ చిన్న వృత్తాన్ని దాని అంతే పెడితే మళ్ళీ వైశాల్యం తక్కువ మరి ఇదంతా గణితం తెలియాలి ఈ గణితము నాకు సూత్రములు అంటే ఇంకా ఇతర గణిత శాస్త్రముతా ఉన్నది రాశిం గణితం తర్వాత అది రాశిం అంటే సో ఈ రాశి శబ్దానికి మేషం ఇది కాదు అది వేరు ఇస్తే డిఫరెంట్ ఈ మిథున మేషం అన్నది మీకు కనపడతాయి అక్కడ వెస్టర్ నక్షత్రాలని ఎగ్జామింగ్ చేసి వాళ్ళందరూ పెట్టారు ఈ పేర్లు వెస్టర్నర్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు పెట్టారు పొరవాళ్ళు విశ్రాంతిగా ఉండేవారు మనంత టెన్షన్లో బతికేవారు కాదు మనకు ఎప్పుడూ టెన్షన్ పిల్లర్లు లేస్తే రాత్రి పడుకునేదాకా టెన్షన్ బోర్లు పండ్లు ఇవన్నీ సాధించాలన్నట్టుగా ఉంటాం మనం ఆఖరి సాధించేది ఏమి ఉండదు టెన్షను బీపీను డయాబెటీసు తప్పు సాధించేదే ఉండదు సో వాళ్ళు పూర్వవాళ్ళు అలా కాదు సా చీకట పడిందంటే దీపాలన్నీ ఆర్తి భోజనం మూలం దీపం కలిగేది విశ్రాంతిగా ఉండేవారు భోజనం బంధాలే చేసి ఆకాశం కేసి దర్శించడం ఎవడో కొంతమంది ఆకాశం కేసి చూసి నక్షత్రాలు ఈ నక్షత్రాలు చూడు ఇవి ఇండివిజువల్గా కనపడుతున్నాయి కానీ దే ఆర్ నాట్ సెపరేట్ ఇండిపెండెంట్ కావు క్లస్టర్స్గా కనపడుతున్నాయి గ్రూప్స్ గ్రూప్స్ కింద ఉన్నాయి ఈ గ్రూప్ ఈ గ్రూప్ సెవెన్ స్టార్స్ గ్రూప్ ఇది స్టార్స్ మూవ్ అయితూ ఉంటాయి వీళ్ళు రోజు చూస్తే వాటి మూవ్మెంట్ కూడా తెలుస్తుంది మూవ్ అయినప్పుడు ఈ సెవెన్ స్టార్స్ గ్రూప్ అంతా మూవ్ అయిపోతుంది ఒక్కొక్క నక్షత్రం విడివిడిగా మూవ్ కాదు అది ఒక కాన్స్టలేషన్ ఒక ఒక గ్రూప్ అది ఈ గ్రూప్స్కి ఆ చుక్కల్ని వీళ్ళు కాగితం మీద పెట్టుకుని అక్కడ చూడటం కాగితం మీద పెట్టుకుని ఆ చుక్కలన్నింటినీ కలిపితే ఓ పశువో పక్షో బొమ్మ మీదో వస్తుంది ఆ రకంగా వచ్చే అభియాలు అక్కడ టారస్ అని లియో అని అవన్నీ ఆ రకంగా వచ్చింది ఇక్కడ మిథునం మేషం వృష్టికం ఇవన్నీ ఇక్కడ కూడా అలా వచ్చింది నక్షత్రాలను అజ్ఞానం చేసి వాళ్ళు బొమ్మలు పేరు పెట్టుకున్నారు ఎనీవే సో రాశిం గణితం దైవం ఉత్పాత జ్ఞానం అది దైవ శబ్దానికి అర్థం ఉత్పాత జ్ఞానం అంటే అర్టిక్వేక్ ఎప్పుడు వస్తుందో చెప్పాలి తర్వాత పొరం వాళ్ళు మరి వాళ్ళకుండే వాళ్ళకుండే సూచన ఇవో వాళ్ళకు ఉండేది ముఖ్యంగా సముద్రంలో తుఫాను ఎప్పుడు వస్తుందో తప్ప పొరం ఏదో ఉండేది వాళ్ళ మామూలుగా సముద్రం హడావిడిగా ఉంటుంది గాలి ఏది వేస్తూ హఠాత్తుగా కామ్ అయిపోతుంది అలలు తగ్గిపోతాయి గాలి ఆగిపోతుంది ఆగిపోతే వాడికి డౌట్ వస్తుంది కొంచెం పరిశీలిస్తాడు చాలా కామ్గా ఉందంటే తుఫాన్ వస్తుంది కామ్ బిఫోర్ దిస్ ఫార్మ్ అని అంటారు ఇది వెరీ ప్రాక్టికల్ ఎందుకంటే ఆ సముద్రం మధ్యలో ఫార్మ్ అవుతుంది ఆ కోన్ కోన్ ఇలా తిరుగుతూ ఉంటుంది ఆ తిరిగే అప్పుడు ఏం చేస్తుందంటే చుట్టుపక్కల ఉండేటువంటి మాయిస్ట్ అమౌంట్స్ అంటే తనలోకి లాక్కుంటుంది అంచేత చుట్టుపక్కలంతా కామ్ అవుతుంది అలాంటిది నాకు తెలుసున్న తక్కువ నేను అలా చూస్తున్నాను అది ఆ తర్వాత ల్యాండ్ మీదకి వస్తుంది అది తుఫాన్ తుఫాన్ రావడానికి ముందు కామ్గా ఉంటుంది ఐ అని అంటారు ఐఆఫ్ ది స్టార్ అంటారు ఐ తొంభై మైళ్ళు వంద మైళ్ళు వైశాల్యం ఉంటుంది ముందు ఏమొస్తుంది ముందు ఈ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా ఈ వీటిని స్పైరల్స్ ఉంటారు స్పైరల్ వస్తుంది స్పైరల్ వచ్చినప్పుడు గాలి నూట మైలు రెండు వందల గాలి కొట్టేస్తూ ఉంటాయి ఆ స్పైరల్ వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏమొస్తుంది ఐ వస్తుంది ఐ వచ్చినప్పుడు కాఫ్ అక్కడ గాలి అసలు ఉండదు వేఆర్ ఇన్ ది ఐ నావ్ ఐ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ గాలి వచ్చేస్తుంది అయిలో ఐ అంటే ఈవైఏ ఐ అది నైన్టీ మైల్స్ తుఫాను గంటకి పది మైళ్ళ వేగంతో ముందుకు సాగుతోంది అనుకోండి ఈ ఐ మీకు ఆ ఊళ్ళోకి వచ్చింది అనుకోండి ఎంతసేపు ఉంటుంది తొమ్మిది గంటలు ఉంటుంది అవి నైన్ అవర్స్ అవి వెళ్ళేది ఆ నైన్ అవర్స్కి ముందు పది సెంటీమీటర్ల వర్షం పడి మొత్తం అంతా ముంచేస్తుంది ఆ నైన్ అవర్స్ అసలు వర్షం ఉండదు ఏముండదు ఎండ కాస్తూ మళ్ళీ అవి వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ భయంకరమైన వర్షం కూడా వచ్చాయి ఈ మధ్యనే తుఫాన్లన్నీ చూసాం మేము అమెరికాలో అప్పుడు కోసం నా ప్రజంతా మీరు చూపిస్తున్నాం కట్రీనా అని రేటా అని ఏవైపో తుఫాన్లు ఎంత వర్షాలు అండి ఇవే సామాన్యమైన వర్షాలు కావు ఒకరోజు మెంజులు వేయాల మంచి జూజెన్సీ అంతా మురిగిపోయింది వర్షాలకి బ్రహ్మాండమైన వర్షాలు పడతాయి మీరు వచ్చేసిన తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయి ఎదుట వర్షాలు ఎనీవే సో ఇదంతా చెప్పాలి తర్వాత పూర్వం వాళ్ళు ఏదో వాళ్ళకి ఆ విజ్ఞానం ఉంది ముఖ్యంగా ఎత్క్వేకుల్ని ప్రెడిక్ట్ చేసేవారు ఇప్పటికీ ఆ పుస్తకాలన్నీ తీసి ఆ శ్లోకాలను చదివి ఏమన్నా మనం చెప్పగలమా అని ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది లేకపోలేదు మొత్తానికి ఉత్పాత జ్ఞానం ఉత్పాతములంటే భూకంపములు మొదలైనటువంటి ఉపద్రవాలు అవి తుఫాను ఇవి ప్రధానంగా ఇవి ఎప్పుడు వస్తాయి అని చెప్పేటువంటి శాస్త్రం ఒకటి అది నాకు తెలుసుకుంటున్నాను నారో అంటే సమాజంలో ఇన్ని రకాల విజ్ఞానాలు ఉన్నాయి